సభకు నమస్కారం భూందర్ గారు ఒక రెండు సార్లు నేను షిర్నీ సాయిబాబా సంస్థ ఇచ్చిన నా ఉపన్యాసాన్ని వికూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులకు కొన్ని మంచి మాటలు చెబితే కొన్ని మంచి మాటలు చెబితే బాగుంటుంది వాళ్లలో మార్పు వస్తుంది సమాజంలో మార్పు వస్తుంది దేశంలో మార్పు వస్తుంది మనం అనుకున్నది చెయ్యగలుగుతాము మంచి వాళ్లమవుతాము ప్రస్తుతం మనకు సమాజంలో కనపడుతూ ఉన్నటువంటి అవినీతి కాని అసమర్థత కాని చేతగానితనం గాని దుర్మార్గం కానీ దౌర్జన్యం కాని ఇలాంటివి తగ్గుముఖం పట్టేందుకు మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచించడం మంచిది అనేటువంటి అభిప్రాయంతో ఉపేందర్ గారు నన్ను ఇక్కడికి నమ్ము ఆదివారం పూట సాధారణంగా మనం ఏం చేస్తాం మామూలుగా ఆ రోజులు చేసేది ఆదివారం నాడు ఆలస్యంగా లైసెన్స్ ఆదివారం నాడు స్పెషల్ పనులుంటాయి దోస్తుల దగ్గరకు పోవాల్సి వస్తుంది మార్నింగ్ షోలుంటాయి ఇరవై నాలుగు గంటల టీవీ ఛానల్స్ ఉంటాయి స్పెషల్ వంటకాలుంటాయి భోజనాలుంటాయి బంధువులుంటారు స్నేహితులుంటారు ఇవన్నీ వదిలిపెట్టి ఆదివారం మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి కలిగి రమ్మన్నందుకున్నందుకు కూడా క్షమించాల్సింది సరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంగ్లీష్ లో ఉంటుంది నా ఉపన్యాసం నా కొంచెం ఇంగ్లీష్ వచ్చు యూనివర్సిటీలో పనిచేశాను కాబట్టి ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పిల్లలందరూ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ పిల్లలు కాబట్టి వాడు ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు అని చెప్పారు మాట్లాడగలను ప్రయత్నం చేద్దాం కానీ పేరెంట్స్ కూడా రమ్మని చెప్పిన కారణం చేత మరి అందరి పేరెంట్స్ కి ఇంగ్లీషు సౌకర్యంగా ఉండకపోవచ్చు అనే అనుమానంతో నేను తెలుగులో మాట్లాడుతాను నిదానంగా మాట్లాడతాను ఎంత మాట్లాడామన్నది కాదు ముఖ్యం ఎంత గ్రహిస్తున్నారు ఎంత అర్థమవుతోంది అనేటువంటిది ముఖ్యం ఇప్పుడు నేను నా తెలుగు అర్థమవుతోందా నేమ ఇబ్బంది ఉందా ఫాలో అవుతున్నారు ముఖ్యంగా పేరెంట్స్ నిజానికి నా దగ్గర ఒక రిమోట్ ఉంది దానికి అది ఎందుకో నిన్న సాయంత్రం నుంచి మానేస్తుంది పని చేయ ఎలక్ట్రానిక్ వస్తువులు కదా రాత్రి పడుకున్నప్పుడు హాయిగా పడుకుంటాం మనం పొద్దున్నే లేస్తే షర్ది చేస్తుంది తుమ్ములు వస్తాయి హే రాత్రి బాగానే ఉన్నాం తుమ్ములు వస్తాయి అంతే అట్లా రాత్రి పని చేయలేదు మరి ఇప్పుడు పని చేస్తుందని అనుకున్నా దానికి ఏదో బ్యాటరీ సేల్ వేయించాలనుకుంటా అవును మీరు ఒక పని చేస్తారా బటన్ సెల్ ఉంటారు చిన్నది కాదు జల పెద్ద ఉంటుంది అది వేస్తారు అది వేసి టెస్ట్ చేయమని చెప్పండి బ్యాటరీ టెస్ట్ చేసినాక తీసుకురమ్మని చెప్పండి మనస్సు ఉంటే ఏ పని చేస్తున్నా పని మీద ఛాస ఉండదు ఇప్పుడే షాప్స్ తీయర్స్ కదా ఒక వన్ మీకు ఇచ్చేసిన మీ ఇష్టం కళ్ళతో చూస్తాం మనం ఉదాహరణకు నా కళ్ళతో నేను ఆ మోటార్ సైకిల్ చూస్తున్నా నా కుడి చేతి వైపు అంటే వెడల్ చేతి వైపు మోటార్ సైకిల్ ఉంది ఉదాహరణకు అక్కడ కూర్చున్న కుర్రాడు ఏదో చేస్తున్నాడని అనుకుంటాం నాకు కనబడుతుందా కనబడదు ఎందుకు కనబడదు అరే కళ్ళున్నాయి కదా కళ్ళున్నాయి కానీ ఎటు చూస్తున్నా అటు చూస్తున్నా అందుకని ఇంకో ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే వేరే దిగురు ఏదైనా జరుగుతూ ఉంటే నాకు కనబడదు మనస్సు కూడా అయితే ఎక్కడ దృష్టి పెడతామో అది గ్రహిస్తాం దృష్టి ఒక చోటు ఉన్నప్పుడు ఇంకో విషయాన్ని గ్రహించలేదు కళ్ళు ఎలా గ్రహించలేదు అదేనా కళ్ళున్నాయో ఉన్నాయి పగదు కదా అవును వెళ్తుండేదా ఉన్నది కానీ నేను ఆ ఎర్ర మోటార్ సైకిల్ చూస్తున్నా అందుకని ఆ ఎర్ర బటన్ ను పెట్టుకున్నటువంటి ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో నాకు తెలీదు కళ్లకు కనీసం చూస్తే కనబడుతుంది మనస్సు ధ్యాస పెడితే గ్రహిస్తుంది కానీ మనస్సుకి చంచలమైన స్వభావం చంచలమైన స్వభావం అంటే ఏమిటి మన పెద్దలు ఏం చేశారంటే కొందరు అది కోతి లాంటిది అన్నారు మీరు ఎప్పుడన్నా సర్కస్ లోనో సినిమాలోనో ఆ ముత్యాల ముగ్గు సినిమాలు అడుగు రావాలిగే కోతిలాగా చేస్తారు గుర్తుంటే కోతి ఉంటుంది ఒక్క క్షణం ఒక్క చోట కదలకుండా ఉండు అంటే ఉండదు టిక్కటిక్కగా చేస్తారు అది మనకి మధ్య కొత్త డైలాగ్ ఒకటి వచ్చింది కదా నాకు తిక్కుంది ఆ తిక్కకో లెక్క ఉందని కోతి తిక్కలకు లెక్కలున్నాయా కోతులకు తెలియవు మనకు తెలుస్తే కోతులకు ఎన్ని తిక్కలున్నాయో ఎన్ని లెక్కలున్నాయో ఆ మనస్సుకు తిగ్గ ఉన్నందువల్ల కొందరు దాని కోతి అన్నారు కొందరు కుక్క తోక వంకర అన్నారు అంటే అర్థమేంటి కుక్క తోక కొంచెం ఇట్లా లేచుంటుంది ఆ కుక్క తోకని ఎవరో కాస్త స్ట్రేట్ చేద్దాం అని చెప్పని ఓ కర్ర తీసుకొచ్చి ఆ తోక కట్టి సాయంత్రం దాకా కట్టనే అచ్చిపెట్టిండట అదే పన్నెండు గంటలు పెట్టినా అని చెప్పని ఆ తాడు తీసిండు మళ్ళా తోకిట్టనే డెన్స్ వర్క్ అని అన్నారు దయ్యం యొక్క కర్మాగారం అట మన మనస్సు పట్టించుకోకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అంటే మనస్సు యొక్క తత్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే మన మనస్సు తత్వం మనకు తెలుస్తే మనస్సుపై అదుపు తెచ్చుకోవటం ఎలానో తెలుస్తుంది మనస్సును స్వాధీనపరచుకున్నప్పుడు కళ్లు ఒక్క దిక్కే చూస్తాయి చూసిన దిక్కే గ్రహిస్తాయి కాని మనస్సుకి ఈ లిమిటేషన్ లేదు 360 సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడున్న మనస్సు నేను ఉదాహరణకి చార్మినార్ అని అనుకున్నా అనుకోండి వెళ్ళిపోయింది చార్మినార్ దగ్గరికి చిన్నప్పుడు చూసా కదా చార్మినార్ ఆ చార్మినార్ ఎట్లుంటది ఏంటి సంగతి చుట్టుపక్కల ఎట్ది పోలీస్ కంట్రోల్ రూమ్ అది బస్ స్టాప్ లా అది నేను ఎక్కడున్నా ఇక్కడున్నా మనస్సు ఎట్లెళ్ళింది చార్మినార్కి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను సినిమా पेर चपार आ सीन अइंड अं मैं सीनपुर इपड़ने ग्रह एनबड़ या चूडलेनो विन गिट्ले क्रहित एग्जापल कंड चू చూసేది కాని ఒక మనిషి యొక్క స్వరూపమేమిటి ముక్కు మొహం పొడుగు లావు రంగు వ్యవహారం ఇది కళ్లకు జ్ఞాపక శక్తి లేదు ఐస్ డోంట్ హ్యావ్ మెమరీ ఆ ఉన్న జ్ఞాపక శక్తి ఎక్కడుంది మెదడుకుంది అలానే చెవులకు వినే సామర్థ్యం ఉంది కానీ చెవులకు జ్ఞాపక శక్తి లేదు మెదడుకుంది అంటే అర్థమేంటి ఇప్పుడు ఉపేందర్ సార్ని నేను ఒకసారి చూశాను మళ్లీ ఎక్కడన్నా కనబడితే నా జ్ఞాపక శక్తి బాగా ఉన్నట్టయితే అరే ఉపేందర్ కదా రిటిల్ ఫోర్ ప్రిన్సిపాల్ కదా అని గుర్తొచ్చేస్తాడు చాలు లేదని అనుకుందాం లేక నా జ్ఞాపక శక్తి తక్కువ ఉందనుకుందాం పెద్దవాళ్ల మీద వయస్సులో నాకు డెబ్బై రెండు ముసలాళ్ళు అవుతున్నా కొద్దీ కుర్రాళ్ళకున్నటువంటి స్పిరిటు వేగం బలం బరువు ఆలోచన కలలు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అందుకనే గుర్తుపట్టలేదు అని అనుకున్నాం మరి కళ్ళు బాగానే ఉన్నాయి కళ్ల దారి చక్కగా కనబడుతున్నాడు మనిషి కాని మనస్సుకు గుర్తురాలే పాయింట్ అర్థమైనా మీకు కళ్లకు జ్ఞాపక శక్తి లేదు కాబట్టి ఎక్కడ టచ్ కావాలా ఇక్కడ స్టార్ట్ కావాలా పాయింట్ ఏమని అని తెలిసిన మనిషి ఉపేందర్ అచ్చా అప్పుడు కూడా గుర్తు రాలేదనుకో మిమ్మల్ని ఎక్కడో చూసేటట్లుంది సార్ ఎక్కడ కలిసినామయా మనం అరే సార్ మీరు మర్చిపోయిన రా నేను మిమ్మల్ని మా స్కూల్ కు పిలిచినా మనం సాయిబాబా సంస్థానం కలిసినాం సార్ నేను ఉపయోగం కలిసి సార్ అరే మర్చిపోయినా మీకు ఇప్పుడు అర్థం వినే చెవులకు జ్ఞాపక శక్తి లేదు చూసే కళ్లకు జ్ఞాపక శక్తి లేదు రుచి చూసే నోటికి జ్ఞాపక శక్తి లేదు వాసన చూసే ముక్కు జ్ఞాపక శక్తి లేదు ट स्पर्श चति की चर्मा की ज्ञापक शक्ति ले उदंत एक्टे मन बात देश अर्थम ग्रहर्व गुर्कटी मूड दीमर्थ्य मेद आधार पड़ो జీవితంలో మనిషి బాగుపడాలంటే ముందు అర్థం చేసుకోవలసింది మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది బుద్ధి ఎలా ఉంది హృదయం ఎలా ఉంది చేతలు అంటే పనులు ఎలా ఉన్నాయి కష్టం కాదు నిజానికి బాగుపడటం తేలిక బాగుపడటం తేలిక చెడిపోవటం కష్టం మనం చాలా కష్టపడి చెడిపోతున్నాం బాగుపడటానికి మనసు ఒప్పటం లేదు మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది మగవాళ్లకు అప్లికబుల్ అవుతుంది కొందరు సిగరెట్ తాగుతారు మంచి చెడు ఒక్క క్షణం పక్కనట్టి పెడదాం ఆ సిగరెట్ ప్యాకెట్ మీద మన గవర్నమెంట్ వాళ్ళు స్టాట్యుటరీ వార్నింగ్ చట్టబద్దమైన హెచ్చరిక సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పిన చేసి ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు అనుకున్నాం నేను సిగరెట్ ప్యాకెట్ కొన్నా ఆ సిగరెట్ ప్యాకెట్ రంగురంగులు బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది పట్టుకుని పెరిగించిన సిగరెట్ దాక్కుంటూ స్టాట్యూటరీ వార్ని సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు ఏమైనట్టు ఇప్పుడు నాకు చదువచ్చా వచ్చు చదివినా చదివినా తెలుసా తెలుసు అర్థమైందా అర్థమైంది మరి ఏం చేస్తున్నా నీకు అర్థమైతే ఉదాహరణ సార్ లేవండి అంట ఆయనకు అర్థమైతే లేవాలా కదా లేదు సార్ వద్దు కూర్చో నేను కాదయ్యా ఆయన్నే అంట ఆయన లేవాలా కదా ఇప్పుడు నేను ఉన్నా మీకు అర్థమవుతూనే ఉన్నది నేను చెప్పింది మీరు చేయటం లేదు అంటే ఎందుకు చేయాలనేటువంటి దిగ్గ లేక ఏం చేస్తూనే చేయకపోతే భావం నీకు నాకు సంబంధం లేదు నీ మాట నేను వినను పట్టించుకోను నువ్వు నన్ను ఎట్ల అడుగుతావు నన్ను లేచి నిల్చో మనం ఏమనుకున్నావు నేను ఈ మొత్తం గల్లీల దాదాన్ని నేను మా పిల్లగా చదువుతున్నాడు ఆయన రమ్మంటూ వచ్చినా గానీ ఏం నువ్వు ఏమంటూ నిల్చుంటూ నిల్చుంటా అనుకుంటున్నావా అయిపోయింది అంటే ఇదంతా ఎక్కడ ఆలోచన జరుగుతున్నది మనస్సు మనస్సుని గనక దారిలో పెట్టగలిగితే మొత్తం ప్రపంచం స్వాధీనమవుతుంది మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఏనుగు పెద్దగా ఉంటుంది కదా తెలుసు కదా మనకి మనం ఎంతమంది కలిస్తే ఒక ఏనుగును ఆపగలని చెప్పండి ఆపగలి కానీ అంకుశం సినిమా అంకుశం అంటారు దాన్ని ఆ అంకుశం చేతిలో ఉంటే ఏనుగు చెప్పిన మాట ఇంటుంది వినటానికి ముందు దాన్ని మర్చిగా చేసుకోవాలి చాలా పెద్ద జంతువు మంచిగా చేసుకుంటే కూర్చోమంటే కూర్చుంటుంది తొండమెత్తమంటే తొండమెత్తుతుంది దండం పెట్టమంటే దండం పెడుతుంది ఏం పని చేయమంటే ఆ పని చేస్తుంది అలానే మనం సింహాన్ని పులిని ఇట్లాంటి వాటిని కూడా చూశాం మనం అది కూడా చాలా క్రూర జంతువులు వాటి ఆహారమే మాంసాహారం ఎంత ఆకలి సింహం గడ్డి తినదు కనబడితే చాలు ఏ ప్రాణి అది కుందేలు కావచ్చు జింక కావచ్చు ఎదు కావచ్చు ఆవు కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా కావచ్చు హట్ హట్ తెలుగు అలాంటి దాన్ని కూడా మచ్చిక చేసుకునే తెలివి భగవంతుడు మనిషికిచ్చారు ఎప్పుడైతే నువ్వు మర్చిక చేసుకున్నావో ఇంట్లో పిల్లి తోకూపుకుంటే ఎట్లా పోలీస్ సింహం కూడా నువ్వు చెప్పిన మాట వింటుంది అంటే తనకున్న తెలివితేటలతో పెద్ద పెద్ద జంతువుల్ని క్రూర మృగాల్ని స్వాధీనపరుచుకున్నటువంటి మనిషి తన మనస్సునెందుకు స్వాధీనపరుచుకోలేకపోతున్నాడు నా పాయింట్ అర్థమైందా మీకు ఏణుగు పెద్దది చెప్పినట్టుంటోంది సింహం పులి చెప్పినట్టుంటున్నాయి ఎందువల్ల నా శరీరం పెద్దది కాదు నాకంత క్రూరత్వం లేదు కాని నా మనస్సుని వాడుకుని వాటిని గమనించి వాటి చేత నేను చెప్పేటట్లు ప్రవర్తింపచేస్తున్నాను ఎదుట వ్యక్తులను నాకు కావలసినట్టు ప్రవర్తింపచేస్తూ ఉన్నప్పుడు మరి నేను నా మనస్సుని నాకు కావలసినట్లు ప్రవర్తించేటట్టు చెయ్యకపోతే డబ్బెవరిది నిర్లక్ష్యం ఎవరిది అలక్షలవంటి ఒక ప్రశ్న ప్రశ్నతో ముందుకెళ్ళం రెండు ఇక్కడున్న పెద్దలు అంటే తల్లిదండ్రులు గదర్స్ అన్ననో వదిన్నో అక్కనో ఎవరైతే వచ్చారో మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారని ఈ చుట్టుపక్కల ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరం దూరం మీ ఇల్లు మందు వల్ల ఎక్కడో దూరం పంపితే మళ్లీ ఆటో ఖర్చులు అవుతాయి బస్సు ఖర్చులు అవుతాయి బస్ వాడు ఓ గంట ముందు బయలుదేరాల్సి వస్తుంది పిల్లలు వాళ్ళు గంట ముందు బయలుదేరాలంటే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మన దగ్గరున్న స్కూలుకు పంపిద్దాము అని చెప్పని మీరు పంపిస్తున్నారు ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక మొక్క నాటితే దాన్ని రక్షించే బాధ్యత పక్కింటి మనమే తీసుకుంటాము మనమే తీసుకుంటాము మన ఇంట్లో మనం నాటిన మొక్క అది మామిడి మొక్క అనుకో పెద్దగా మామిడి చెట్టు అయితే పండ్లు వస్తాయి కాయలు వస్తాయి మనమే చేస్తాం కదా లాభం ఎవరికి మనకి అందుకని మన ఇంట్లో నాటిన మొక్కని మనం కాపాడుకోవాలి దాని లాభం మనకుంది మనకే కాదు ముప్పై ఏడు నలభై ఏళ్ళు లాభం ఉంటుంది ఇప్పుడు మన కాలనీలో మన పిల్లలు చదువుతున్నటువంటి సూర్ణి మనం పట్టించుకోకపోతే పక్క కాలనీ వాళ్ళు వచ్చి ఎక్కువ పని వాళ్ళు వచ్చి పట్టించుకుంటారా మీరు అర్థమైందని చెప్పే పాయింట్ పట్టించుకోవడం అంటే నమస్కారం పెట్టమంటారు ఎవరు చెప్పుడు ఎవరికి తీరుకుంటే నమస్కారం పెట్టాలి నిలిచి నమస్కారాలు పెట్టడానికి ఎట్లా మీ పని మీరు అట్ల ఇతరులను వాళ్ల పని చేయనివ్వాలి ఆ టీచర్లు చక్కగా చెప్పాలి ప్రిన్సిపల్ చక్కగా వ్యవహారాన్ని నడపాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్స్ కాకూడదు ఆ రోడ్డుకు కొంచెం అటు ఇటు స్కూల్ ఉన్నది నిదానంగా నడపండి అని ఆటోడో మోటార్ సైకిల్ దొర్రను వస్తారు పిల్లల పాపం గమనించకుండా అటు ఇటు ఎవరికైనా దెబ్బ తగిలితే తప్పు కదా అంటే ఇప్పుడు ఈ మనమే పడు మనం నడుతున్నప్పుడు ఏ స్పృహ ఉండాలి మనకు అని ఇప్పుడు నా పిల్లగాడా మీ పిల్లగాడా మీ పిల్లగాడా వేరే విషయం మన పిల్లలు తిరుగుతుంటారా ఇడ విధాన నువ్వు హాం కొట్టు అంతే ఈ కాస్తంత ఆలోచన కాస్తంత జాగ్రత్త గనక మనిషి మనస్సులో ఉంటే ఆలోచనల్లో మార్పు వస్తుంది అందువల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది వై వివ్ ది వే ఉదర్స్ బిహేవ్ ది వే దే బిహేవ్ Why we are not careful. Cautious. Conscious. వై వ్యూ ఆర్ నాట్ కేర్ఫుల్స్ తెలిసిన కనబడితే నమస్కారం మీ పేరు ఎట్ సార్మార్ ఎవరు తెలుసు ఒక్కర్లే దేవురికే పలకరిస్తా శివకుమార్ గారు నమస్కారం అన్న ఈయన నన్ను పలకరించటే ఈయన అనుకున్నావు లేదు అనుకోలే అనుకోలే కదా మంచి పని చేసినాం మంచి చూడు లేకపోతే నేను పక్కన కూర్చుంటే నన్ను అడగడు ఆయన అడుగుతున్నాడు అని అనుకుంటాడు పోలిక కంపారిజన్ పోలిక వల్ల ఆయన కనుక అనుకున్నట్లయితే ఆ మైండ్ల చిన్న ముళ్ళు కూచ్చుకున్నట్టు ఒకటి స్టార్ట్ అవుతుంది అది ఏంది ఆయన అడిగింది నా పేరు అడగడండి నేను అచ్చా ఆయన ఏదైనా ఉంగరం ఉన్నది లే చేతికి అందుకని అడిగిండు అరే లోపల బంగారం బిస్కెట్ పెట్టుకొచ్చిన పచ్చులాలది ఆ చూపించినట్టే నా ఇంట పడతాడు అని అనుకుంటాడు మనస్సు కోతి అని ఎందుకన్నాను అర్థమైందా అసలు జరిగిందేది ఉనికి అడిగినా ఆయన పేరు అడిగిన ఈయన ఆలోచిస్తున్నాడు ఈయన తీరుగా ఆలోచిస్తున్నాడు అచ్చా ఈడున్నందుకు ఈడని అడిగింది కానీ ఆ రెండే గుడి కూర్చుంటే అడుగుతుండేదే నేను ఆ దూరం కూర్చున్నాను కానీ అని అడగటం ఆయన ఆలోచిస్తున్నాడు నీకేమైనా అర్థమైందా వింటున్నది మీరు ఆలోచిస్తున్నది మీరు అర్థం చేసుకుంటున్నది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఆలోచిస్తారు అందరూ ఒక్కలా ఆలోచించరు అందరూ ఒక్కలా వినరు అందరికీ ఒక్కటి అర్థం కాదు ఆమె క్లియర్ మీకు ఏమైనా అర్థమవుతుందనే చెప్పేది ఏసారి ఇంత సింపుల్ విషయాలు చెప్తున్నావు ఎందుకంటే అహీల్ నేర్చుకున్న తర్వాతనే పదాలు పలకటం వాక్యాలు రాయటం వస్తుంది అహీల్ దగ్గరే కనుక మనకు అనుమానాలు ఉంటే ఏం రాస్తావు ఏం చదువుతావు మనస్సును ఇక్కడ నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి కీప్ యువర్ మైండ్ హియర్ బాడీ ఈజ్ హియర్ వెర్ ఇస్ ది మైండ్ ఎక్కడుంది మనస్సు అదేదో సినిమాలో పాట చూడు వెళ్ళిపోయింది మనస్సు బగత్ పర్మిషన్ నా పర్మిషన్ తీసుకొని పోవాల నువ్వు ఇష్టం వచ్చినట్టు పోతుంది ఇటు పోమంటే అటు పోతున్నది ఇటు చూడదంటే చూస్తున్నది అట్లా లేదు మాట నువ్వు వినాలి ఎందుకని నా మనస్సు కాబట్టి ఇప్పుడు నేను ఒక్కొక్కరి మనస్సుని నా మాట వినమని చెప్పడం చాలా కష్టం నా మనస్సు నేను వినమని చెప్పడం కూడా నాకు చేత కాకపోతే అది నా మనస్సు ఎందుకయింది నా చెయ్యి లే అంటే లేవాల పక్కకు పక్కకు కిందకు కిందకు ఇది నా చెయ్యి ఎందుకు చెప్పగలుగుతున్నాను నేను నా మాట నా చెయ్యి వింటుంది కాబట్టి నేను చెప్పినట్టు చేస్తుంది కాబట్టి మరి నా మనస్సు అయినప్పుడు నా మనస్సు నా మాట వినాలి కదా నా మాట వినకుండా అది నన్ను తన మాట వినేటట్టు చేసుకుంటోందంటే అది బలమైనటువంటిది అవుతోంది నేను బలహీనపడ్డటువంటి వ్యక్తిని అవుతున్నాను ఇంత శరీరం ఉండి ఇంత తెలివితేటలుండి ఇంత శరీరం ఉండి ఇంత తెలివితేటలు ఉండి నేను తనను నా మాట వినేటట్టు చేసుకోకుండా నేను తన మాట వినేటట్టు చేయటం అనేది నాకు గర్వకారణమా సిగ్గుచేట అర్థమైంది గర్వకారణమా సిగ్గుచేట సిగ్గుచేటు ఈ సిగ్గంటే ఏంటి ఆడపిల్లలే నేను అడగాను నువ్వు చెప్ప సిగ్గంటే ఏంటి ఉన్నదా లేదా అందరికి ఉన్నదా అందరికీ మరి సిగ్గులేని పన్నెండు చేస్తున్నాయా కొందరు మీకు అర్థమైందా అంత సింపుల్ అది ఎవరినైనా మరీ రెండు మూడేళ్ల పిల్లల్ని పక్కనట్టి పెట్టి జర్ర స్పృహ వచ్చినాక నాలుగైదేళ్లు పిల్లలు స్నానం చేసి అతనే వస్తారు మనం ఏమంటాం సిగ్గులేరు బా తోచుకో బయటకు వచ్చినాము కదా కూడా అసలు జార్ అట్లా మనం నేర్చుకున్నాం అమ్మ నేర్పించింది సిగ్గు అంటే ఏంటో నాన్న నేర్పించాడు నీట్లోనే ఇష్టం నీ బాత్రూంలది ఇష్టం బయటకు వస్తున్నప్పుడు మాత్రం భర్త చుట్టుకుంటావాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట ఈ సృష్టిలో చీమ దోమ ఏనుగు ఎలుక పెద్దవి చిన్నవన్నీ కలిసి ఎనభై లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు అత్యున్నతమైనటువంటి సృష్టి ఎంత తిరిగితేటలంటే ఒక్కోసారి బహుశా దేవుడు కూడా దిగి వస్తాడు అంత తెలివితేటలు మనిషి మరి అంత తెలివితేటలు పెట్టుకున్న మనిషి తన మనస్సు మీద అదుపు లేకుండా ఎందుకు సిగ్గు లేకుండా పశుత్వంతో మృగతత్వంతో రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నాడు లేక సమాజం అలా అతన్ని ఎందుకు ప్రవర్తించేందుకు ప్రోత్సహించింది లేక అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఎందుకు అదుపులో పెట్టడం లేదు ప్రశ్నార్థమవుతుందా మీకు ఇందా నుంచి మనం చేస్తున్నది ఏంటంటే మన మనస్సుకున్న తెలివితేటల్ని వాడుకోవటానికి మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రశ్న మనకు అర్థమవుతుంది చదువు ఎందుకసలు ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ముత్తాతలు అందరు చదువుకున్నారా ఎవరు చదువులే బతకలే ఏదో పని చేసి పోషించు కదా పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నారు కదా వాళ్ళు మళ్ళా పిల్లల్ని కన్నారు కదా అట్ట కని కని కని కని కని మనం బుట్టి ఇప్పటిూడా చాలా మందికి చదువురాదు మీకు అర్థమైందా స్కూలుకు పోలే పైసలు లేవు మీకు ఎక్కడో ఊళ్ళ బుట్టిల్ ఆ పది ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు దూరంలో స్కూలు లేనేలేదు ఎక్కడిపోయి చదువుకుంటారు కానీ దేవుడు ఇచ్చిన తెలుగు థియేటర్లు చదువుకోకపోవచ్చు కాని తెలుగు థియేటర్లు వాడుకున్నారు డిగ్రీలు ఇప్పుడు పేరు పక్కన ఎంకామ్ పిహెచ్ డీ అని చెప్పని రాస్తారు అక్ష డిగ్రీ లేకపోవచ్చు డిగ్రీ ఎందుకు కావలసింది చదువు కాదు తెలివి కావలసింది సంస్కారం కావలసింది మంచితనం కావలసింది ఆలోచన కావలసింది పనిచేసి చూపించే తత్వం అవి ఉన్నాయా లేదా అన్నది ప్రధానమవుతుంది ఇప్పుడు పిల్లలు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా తల్లిదండ్రులు మీరు వచ్చారు కదా మీరు బహుశా ఎయిత్ నైన్త్ టెన్త్ చదివినోళ్ళు ఉండొచ్చు గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు అవునా చదవలేదు ఉండొచ్చు ఏదో ఫిఫ్త్ చదివి ఆపేసాం సార్ మా అయ్యం పొమ్మను లేదు ఎందుకే చదివేందుకే నీకు అన్నాడు మోగిడికి ఒక కార్డు ముక్క రాస్తే మా చిన్నతనంలో అనేవాడు అనమాట ఆడపిల్లలకి చదివేందుకు మోగుడికి ఒక కార్డు వస్తే పద్దు రాసుకోవాలా నీ లాగులు నీ షర్ట్లు నీ చీరలు నీ జాకెట్లు వేస్తాను కాలం మారింది మారుతున్న కాలానికి తగ్గట్టు మారటానికి శరీరం కాదు మారవలసింది మనస్సు అని హృదయం ఏం మారాలి కాలం మారింది కాబట్టి నేను ఇంకో పది కిలోలు బడుగు పెరగాలన్నా అది కాదు మారవలసింది ఏం మారాలి ఇది మారాలి ఇది మారాలి ఈ రెండు మారినప్పుడు చేతలు మారుతాయి చేతలు మారితే మార్పు వస్తుంది ఆ మార్పు మనం సమాజంలో చేసుకున్నటువంటి సర్దుబాటు ఆ సర్దుబాటే భవిష్యత్తుకు తీర్పు అవుతుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆదివారం నాడు ఎందుకు వచ్చాను ఇక్కడ మనం హాయిగా మార్నింగ్ షో చూడొచ్చు టీవీలలో స్పెషల్ ప్రోగ్రాంలు వస్తాయి అన్ని ఛానల్స్ ల అప్పుడప్పుడు వాళ్ళేదో బంగారము చీరలు ఏదో ప్రైజులు కూడా ఇస్తుంటారు హాయిగా కూర్చుని ఫోన్ పెట్టుకుంటే మన గొంతు మనం వినొచ్చు అవునా అదేదో కరెక్ట్ సమాధానం చెప్తే టీవీ స్టూడియోలకు పిలుస్తారు మనని మనం కూడా టీవీ స్టార్ అవ్వచ్చు ఇన్ని ఛాన్సెస్ ఉండగా మానుకుని ఎందుకు వచ్చిన మా మామూలుగా ఇక్కడ మనకు హైదరాబాద్ లో పడతల నైక్ ఇస్తా అంటారు తెలుసు అంటే నేను ఇస్తున్నదేంది పోగొట్టుకుంటున్నదేంది పొందుతున్నదేంది వస్తున్నదేంది అని లెక్కలేసుకుంటాం మనం నీ జేవుల పెన్ను ఎన్ని రూపాయల శివకుమారు గిఫ్టా అమ్మో నువ్వు కొన్నోడు ఎవరన్నా చేస్తాం కొన్నవా ఎంత ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఆయన బాల్ పాయింట్ పెన్ను ఐదు రూపాయల కొన్నాడండి నేను రెండు రూపాయలు ఇష్ట ఇచ్చే రాదు అంట ఇష్టవా నిన్నే అడుగుతున్నా ఎట్లు ఇష్టమయా ఇట్లు ఇస్తే ఏం వ్యాపారం చేస్తున్నావు ఐదు రూపాయల కొనడంట రెండు రూపాయలకు ఇస్తుంట ఒక్క రోజు రాత్రికి షాప్ బంద్ చేయాల్సి వస్తుంది ఏం చేస్తున్నావు ఉద్యోగమా వ్యాపారమా వ్యాపారం ఏం వ్యాపారం కొద్దిగా వాడుకున్నావు కాబట్టి ఐదు రూపాయలకు ఒకటి పెన్ను రెండోది రీఫిల్ రీఫిల్ కొత్త వేసినావు నిన్న నాలుగు రూపాయలకు కొని ఇస్తావా కొంచెం ఆలోచించుడేంది ఎంత ఆలోచించినా ఇవ్వకూడదు నీకు సమధ కాలే మనం లెక్కలలో లాభం నష్టం లెక్కల ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు ఐదు రూపాయలు పెట్టి పెనుగొన్న ఆరు నెలలు అయింది లూజ్ అయింది స్ట్రింగ్ కూడా కానీ నిన్ననే రీఫిలేసిన నాలుగు రూపాయలు పెట్టి ఆయన రెండు రూపాయలు ఇస్తా అంటాడు అస్సలు లాభం లేదు మాఫ్ కర్న స్టాప్ అంటాడు మీకు అర్థమైందా ఎలా ఒక ప్రతి వ్యవహారానికి మనిషి స్వార్థం యొక్క మూలం ఇదండి మనిషి స్వార్థం యొక్క మూలమే అమ్మా మీకు ఎండ పడుతున్న తల్లి ఇటు చేయి ఆ ముగ్గురు నలుగురు ఇటు చేయండి ఎవరి మీద ఎండ పడుతుందో చెయ్యండి పక్కకి ఇక్కడ కూర్చో పెద్దోళ్ళు ఎవరైనా వస్తే ఖాళీ అక్కడ కూర్చో మనిషి స్వార్థానికి మూలం ఎక్కడుంది నేను నా తెలివి నా సమయము నా సంపాదన నా కుటుంబము నా పిల్లలు నా ఊరు నా దేశము ఇవే నేను చేసే పనికి నాకు లాభం రావాలి లాభం కష్టం నష్టం రాకూడదు కనీసం ఇప్పుడు నేను ఆయన రూపాయలు పెట్టి కొన్నాడు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానో దీన్ని లాజిక్ ఎక్స్టెండ్ చేస్తే ఇదే తర్కాన్ని జీవితంలోని క్లిష్టమైన విషయాలకు అన్వయం చెప్పుకుంటే తేలిగ్గా మన మనస్సు అర్థమవుతుంది మన మనస్సు మనకు అర్థమైతే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు మన మనస్సు అర్థమైనప్పుడు ఎదుటి వాళ్ల మనస్సు కూడా ఇలానే స్పందిస్తుందనే విషయం తెలిసొస్తుంది అప్పుడు ఎదుటి ఎలా వ్యవహరించాలో తెలిసంది మన మనస్సుని మన అదుపులో పెట్టుకుని ఎదుటి చక్కగా వ్యవహారం కనుక నెరవేర్చగలిగినట్టయితే సక్సెస్ కాకుండా ఫెయిల్ ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ రాజ్ఞన్ననే గొడుపు వచ్చింది రూపాయలు పెట్టుకున్నాడు చేస్తారా నేనన్నా ఎంత గుణి నేను ఇస్తా ఐదు రూపాయలు బస్సు పోయిందంట మూడు రూపాయలు రానుకోను ఐదు రూపాయలు రానుకోను పది రూపాయలని వేరే పనులు కూడా చేసుకొచ్చారు నేను ఐదు రూపాయలు మీకు నాకే లాభం అంటారు ఆరు రూపాయలు ఇస్తా లే ఎమిది రూపాయలు ఇస్తే ఇస్తా లేకపోతే అర్థమైందా మనిషికి సహజమైనటువంటి లాభాపేక్ష उपयोग कलवले प्रयोजन कलवले अने की तिंपड़ी जीवता आधार ई विषयानी मन अर्थंस पान वाभं उड़ता पान वल नष्ट उष्टाने मन की डबूलचि పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు వాళ్ల భవిష్యత్తు బాగుంటుందని భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం ఉన్నంత వరకు వాళ్ళు యూనిఫామ్ అడిగితే యూనిఫామ్ ఏదో పరీక్ష ఫీజు కట్టాలంటే ఫీజు కడతారు ఏం కావాలంటే ఇచ్చేందుకు సిద్ధం మరేమేం చదువుకోలేదురా మీరు చదువుకుని బాగుపడండి మానేసరం రా అప్పుడేదో గోళీలు ఆడుకుంటూ కూర్చున్నా రోడ్డు మీద తిరిగిన చెప్పి అమ్మ చెప్పింది నాన్న చెప్పింది అన్న చెప్పి అందరు చెప్పినే నీ మనసు పెట్టలేదు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను నేను నా లెక్క కాకుండా మీరు బాగుపడను రా చదువుకుంట్రా ఎంత అంటారు చదివిస్తాబిడ్డా నేను అని చెప్తాడు మన మనసు ఏం చేస్తుంది కోతి కదా అదేం చేస్తుంది నువ్వు చదివినావా నువ్వు కదలే నువ్వు హాయిగా వ్యాపారం నీ తర్వాత నేనే కదా కూర్చునేది గల్లాపేట మీద నేను కావా చదివేం చేస్తానే మీకు ఇప్పుడు అర్థమవుతుందా మీ మనస్సేమో మీకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినాయి మీ నలభై ఏళ్ళ మనస్సుకి నేను నష్టపోయినా నేను సంపాదించలేదు మీరు సంపాదించండి మీరు చదువుకోండి పైకి రండి ఉద్యోగాలు చేయండి కార్లు కొనుక్కోండి మేడలు కొనుక్కోండి అని చెప్పని మీరు చెప్తుంటే మీ రక్తం పంచుకుని పుట్టిన కారణం చేత కొంత పరిస్థితుల ప్రభావం చేత కొంత సినిమా ప్రభావం చేత కొంత టీవీ సీరియల్స్ ప్రభావం చేత కొంత చక్కని స్నేహాలు లేని కారణం చేత కొంత ఇవన్నీ వెరసి నువ్వేం చదువుకుని లక్ష్యాలు సంపాదించడం నీ కూడా అట్లనే నీ లెక్కనే నేను కూడా చదవన్నా అంటాడు అప్పుడు మనకు కోపం వస్తుందా ఆనందం అనిపిస్తుందా అట్ల కోపం నా కొడుకు నా ఆలోచిస్తున్నాడు అని సంతోషించాలా అట్లాంటిది కోపం వస్తుంది కోపం ఎందుకు వస్తుంది అరే మా నాన్న తాను పైసలు లేనందు నేను చదవలేదురా నేని ఇప్పుడు ఒక్కడి కొడతావు కొడతావు కొట్టావు ఇదే అమెరికాలో అయితే జైల్లో పెడతారు నిన్నున్నాను అమెరికా అయినట్టయితే జైల్లో పెడతారు సరే ఇంతసేపు నేను కాసేపు కబుర్లు చెప్పడానికి కారణం ఏంటంటే మనస్సును సమాయత్తపరచటం అని అంటాం ప్రిపేరింగ్ ది మైండ్ ట్యూనింగ్ ది మైండ్ ఒక వాద్యాన్ని కచేరీలో వాయించడానికి ముందు స్పృతి చేస్తారు శృతి చేస్తే చక్కని సంగీతం వినబడుతుంది శృతి చేయకపోతే అపస్టులు వినబడతాయి అపస్టులు వినబడితే ఒక్క క్షణం కూడా మనం భరించలేం పంజే నీ చేత కాదు అని చెప్పని మనం అంటాం అన్నమాట అది పాయింట్ మనస్సును శుతి చేసుకోవటం చాలా ప్రధానమైనటువంటి విషయం ఎప్పుడైతే మనస్సుని శుతి చేసుకుంటామో అప్పుడు మనం చక్కగా వినగలుగుతాం ఆ చివర కూర్చు నోడి వచ్చేయచ్చు అవునా మీకు అక్కడ కూర్చుంటే కనబడదు అక్కడ కూట కూ సబ్లో కుట్టావు పాగం యాజ అసలే చిన్నపిల్లలు మీరు ఇంత నిశ్శబ్దం ఉన్నందుకు ఐరీ గ్లాడ్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ముందు కూర్చోండి ముందు కూర్చోండి కనబడుతున్నదా కూర్చో కూర్చో కూర్చో కూర్చు కూర్చు కూర్చో రైట్ డౌన్ ఆరో చూడమ్మా అది మోగితే నేనున్నా కదా చెప్తా నీకెందుకు నువ్వు కూర్చో ఎవరన్నా ఫోన్ కనుక మోగితే స్కూల్ కు డొనేట్ చేసేద్దాం ఏమంటారు మోగొచ్చు మీ ఫోను మీ ఇష్టం దాని ఇష్టం మోగుతాయి ఎవరెవరు ఫోన్ చేస్తారు మీకో రాహుల్ గాంధీ ఫోన్ చేయొచ్చు ఏం చేద్దామంటావు తెలంగాణ సంగతి అని కన్సల్టేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఒంటి గంటకి ఈ లోపల ఫోన్ మోగితే స్కూల్కి ఇచ్చేద్దాం సరేనా లాభమా నష్టమా నష్టము ఫోన్ మోగితే ఫోన్ పోతుంది నష్టమయా అందుకని స్విచ్ ఆఫ్ చేస్తావు ఇదే ఇంతే తర్కం లాభం నష్టం అంటే అంతే స్వార్థం అంటే ఇంతే రైట్ welcome to this session on becoming a better student manchi vidyarthi avatavenduku indaga paricheya samayamlo chepparu manchi pauruluga maaretanduku manchi paurula avatvam ante enti buddhimantuluga jeevinchatam labhanlesar cheddodle sampaisthunar durmarthule baavagattunar sir nijam satyam dharmam nyayam anukune atanti vaadu chaala kashta padthunar sir మా జీవితాలు అట్లనే తయారైన సార్ అందుకని మేము ఇట్లానే ఉండదలుచుకున్నాం సార్ అని చెప్పని అనుకోవచ్చు చిన్న పని చేయండి అలా సెంటర్లో నాకు జాగోదిరి పెట్టేయండి అంటే ఇటు జరగండి లేక ఇటు జరగండి మధ్యలో నాకు జాగోదిరి పెట్టాల నేడు పోదు కొంచెం జరుదంత బ to the inspired minds on little flowers flower <laughs> ante povu kada povuku purva dasa enti povu kaaka mundu danni peru enti amma good chapati kotochu kada sarastham cheppindi chettu meedaki moggalanni <laughs> dunchesina em avutai vichukuntai చెట్టు మీద విచ్చుకున్న మొగ్గనే పువ్వై కాయ పండయి మనకు విత్తనాలు ఇస్తుంది చెట్టు మీద నుంచి కోసేసినటువంటి మొగ్గ మల్లె పూలు మనం కొంటాం కానీ మొగ్గ కొంటాం మల్లె మొగ్గలు విచ్చుకుంటాయి మిగిలిన చెట్లకు సంబంధించి ఇప్పుడు మనం మామిడి ఆకు తోరణాలకు అర్థం కదా పండకు ఆ మామిడి పూత ఉంటుంది ఆ పూతనే కాయ అవుతుంది పండు అవుతుంది మనకు తెలుసు అది మనం తోరణాలుగా అట్టినా కావాలి కాయలు పండ్లు అవుతాయా అవో చెట్టు మీద ఉంటేనే అవుతాయి కోసినాక అవ్వదు ప్రతి చిన్న చిన్న పువ్వు ప్రకృతిలో తన బాధ్యతను నిర్వర్తిస్తోంది ప్రతి గడ్డి పోచ తన ఫలితాను చేసుకుపోతోంది మనం దారిలో పోతుంటే బోగుడని చిన్న చిన్న చిన్న చిన్న గుళ్ళు చూడు పేరు తెలుసా మైసమ్మ అంటాడు పోచమ్మ అంటాడు పోచ గడ్డి పోచా పోచమ్మ అంటే ఆ గడ్డి మొక్క కూడా నాకు తల్లి లాంటిది అనే భావన మహిషము అంటే దునపోతు ఆ దునపోతును పెద్ద దునపోతు ఉండేది ఆ చంపినావిడను మహిషాసురమర్జిని అని అన్నారు మైసమ్మ అంటే దునపోతు భార్య అనుకో గేదనుకో మహిషాసురం అర్థం అర్థం కాక అంటే వితిన్ బ్రాకెట్స్ చదువుకోక విత్ ఇన్ బ్రాకెట్స్ ఆలోచించక వితిన్ బ్రాకెట్స్ తెలుసుకోక వితిన్ బ్రాకెట్స్ పట్టించుకోక వితిన్ బ్రాకెట్స్ పట్టుదల లేక వితిన్ బ్రాకెట్స్ పైకి రావాలనే ఛాసలేక వితిన్ బ్రాకెట్ ఉన్నాడో అని బండిని అనుకున్నారు కదా ఇంతకన్నా ఎందుకు కష్టపడాలనేటువంటి బలహీనమైన ఆలోచనల్ని మనస్సులోకి ఆహ్వానించుకుని వాటికి పెద్దపీట వేసి కూర్చోబెట్టి ఇట్లా నాకు తెలియకుండా ఉండుడే బాగున్నది హాయిగున్నదని అనుకోవటం వల్ల చెడిపోతున్నామ్మా సమాజం ఎందుకు చెడుతున్నది ఈ ఆలోచనల వల్ల చెడుతుంది చెడగొట్టే ఆలోచన వల్ల చెడుతుంది సమాజం బాగుపడాలంటే ఏం చేయాలి ఆలోచిస్తే చాలు సమాజం బాగుపడుతుంది నువ్వు బాగుపడాలనుకుంటే ఆలోచిస్తే చాలు నువ్వు బాగుపడతావు అందరూ కలిసి ఆలోచిస్తే చాలు సమాజం బాగుపడుతుంది అది మనకు కావాలి అందుకని స్పూర్తి ఇన్స్పిరేషన్ ని స్పూర్తి అని అంటాం మోటివేషన్ ప్రేరణ అని చెప్పని అంటాం ఇఫ్ యుర్ ఎన్ ఇన్స్పైర్డ్ పర్సన్ ఇట్ యువర్ మైండ్స్ అని మన అబ్దుల్ కలాం గద్దీ ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా గ్రాస్ ఇక్కడ పెద్ద గడ్డి వాము గడ్డి వాము అంటే తెలుసా స్టాక్ ఆఫ్ హే అని చెప్పను అంటాం అవునా ఇంత గడ్డి వాము ఉన్నది ఒక అగ్గిపుల్ల గీచిన తగలబడతా తగలబడుతుందా తగలబడదా పడతది కదా చాలా పెద్ద గడ్డి ఒక అగ్గిపుల్ల సరిపోతాడా పది అగ్గిపుల్లలే చాలు వన్ సింగిల్ స్పార్క్ ఈ సఫిషియంట్ ఫర్ బర్నింగ్ ఒక్క నిప్పురవ చాలు నిజానికి అగ్గిపుల్ల మనం ఇచ్చినప్పుడు ఒక్కటి కాదు గోల్డెని నిప్పురవలు ఉంటాయి అందులో కంటి కనపడవు మనకి ఒక్క చిన్న స్పార్క్ చాలు పాడు చేస్తుంది తగలబెట్టేస్తుంది ఎందుకు చెప్తున్నా ఇది చాలా మంది ఇళ్లలో గ్యాస్ పోయిలుంటాయి కదా గ్యాస్ పోయ్లకు లైటర్లు ఉంటాయి కదా ఎప్పుడైనా లైటర్ ని గ్యాస్ పోయిల కనుక ఊరికే బయటెట్లా అని చూసిందా ఎంత చాలా చిన్న మన దీపావళి క్రాకర్స్ వల్ల వస్తాయి చూడు అంటే చిన్న స్పార్క్ వస్తుంది కానీ ఆ చిన్న స్పార్క్ తగిలితే చాలు పొయ్యి అంటుకుంటాయి ఎ థాట్ ఈజ్ ఎ స్పార్క్ నేను ఇలాంటించి మిమ్మల్ని ఆలోచించమని ఏవైతే చెప్తున్నానో ఆ ఆలోచనలన్నీ గ్యాస్ పొయ్యిని మనం రాజేయటానికి అంటించటానికి ఎలా మనం లైటర్ వాడతామో అలా ఒక స్పార్క్ అన్నమాట ప్రతి ప్రశ్న ఒక స్పార్క్ प्रति आलोचना प्रति प्रयत्न स्पारत्या गुर्त प्रति आचनवे प्रति प्रश्न निपरवलादे प्रति प्रयत्न निपुरदे आवल का वेड़ी वनंदमू दुल् वृधा चेस्ट इवे द మనం లైటర్ కొనుక్కొచ్చినాం ఎంత ఉంటుంది సార్ లైటర్ అందాగా కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది లేదా మంచి కంపెనీ ఎంత ఉంటుంది లైటర్ ఐడియా లేదా పో ముప్పై రూపాయలు ఉంటుందా అమ్మా లైటర్ ఉంటుంది నలభై రూపాయలు పెట్టి కొన్నాం వాడు ఏమంటాడు ఇది పదివేల సార్లు వెలుగుతుంది అని అంటాడు కదా అవునా మనం తీసుకొచ్చినాం చిన్నపిల్ల గారు తీసుకుని టిక్ టిక్ అంటే శబ్దం బాగొచ్చు టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని మూడు రోజులు మొత్తం పదివేల సార్లు అన్నాడు లాభా నష్టం అని తప్పుడు పనులు తప్పుడు ఆలోచనలు చేస్తే మెదడుకు కూడా ఇట్లాంటి నష్టమే సంభవిస్తుంది మన సమయాన్ని మనం ఎలాంటి వాటి కోసం వాడుకోవాలి మనకు లాభం కలిగించేదాని కోసం వాడుకోవాలి నష్టం కలిగించేదానికి మన తెలివితేటల్ని మనం వాడుకుంటూ ఉన్నట్టయితే నష్టపోయేది మనమే ఈ ఒక్క విషయం తెలిస్తే బాగుపడదామనే నిప్పురవ్వ మనలో మేర్కొంటుంది నేనేం చేస్తున్నాను పొద్దున్నే ఎప్పుడు లేస్తున్నాను ఏం చేస్తే నా జీవితం బాగుపడుతుంది नेनेल जी बा तीद कल निजेंगत साय तद बाध्यता पिल गि बाध्यता तीद आलोच मदलपे स्वर्गे मन सृष्टु अदी इंस्पर्ड मैं अंत పండగలకు దీపావళి ముఖ్యం పిల్లలందరికీ దీపావళి అంటే ఇష్టం ఎందుకు ఇష్టం దీపావళి అంటే నిన్నే అడిగిన కూర్చో ఎవరు నిల్చోకు క్రాకర్స్ బాగుంటాయి దీపాలు వెలిగిస్తాం ఆ రోజున కొత్త బట్టలు స్వీట్స్ స్పెషల్ డిషెస్ ఎవరు కనపడితే వాళ్ళకి హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి అని చెప్పని విషయ చెప్తూ ఉంటాం ఏమవుతుంది దానివల్ల హ్యాపీ దివాలి అని చెప్పడం వల్ల నేను బాగున్నాను నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను దీనే సంస్కృతంలో చెప్తే సర్వే జనాశంతు అందరూ హ్యాపీగా ఉండాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కావాలని చెప్పని ఓ పది గురుసలు ఉన్నాయని చెప్పని అవునా నా గుడిసి ఇక్కడ ఉన్నది ఓ గుడిసెచ్చి వాడున్నది ఏదో పొరపాటు జరిగింది ఆ గుడిసె అంటుకున్నది నేను నేను నాకు సాయంత్రం నమస్కారం పెట్టలేవాడు అంటబడుతున్నది అని ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తున్నా అదేమవుతుంది తర్వాత తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది తొమ్మిది గుడుసెలు అంటుకున్నాక నా గుడిసె కూడా అంటబపడుతుంది ఇప్పుడు నేనేం చేయాలా వాడికి నాకు పడకపోవచ్చు అది వేరే సంగతి వాడు ఇది తగలబడితే పట్టణంలో తగలబడుతుంది నిదానంగా నాకు వస్తుంది అది తొమ్మిది మంది ఆ పది మంది కలిసి గనక బడ్జెట్లో ఇసుక తీసుకుపోయి ఆ గుడిసెలో నిప్పు గనక చల్లార్చినట్టయితే వాడిదైతే సగం ఎంట్ల గాలింది మిగిలిన తొమ్మిదైనా జాగ్రత్తగా ఉంటాయి సమాజంలో ఏ ఆలోచన ధోరణులు మనం ప్రోత్సహించవలే నాకు గాలే నాకేం గాలే కాదు మనలో ఎవ్వరికి ఏది కాకూడదు ఎండ పడుతున్నదా ఇక్కడ రాలదు అంటే చలికాలం కాబట్టి ఎండ కావాలన్నా అమ్మా శరీరం మీద డి విటమిన్ కరెక్టే మా పిల్లలు చెప్తారు ఎండగనక శరీరం మీద పడితే ఆటోమేటిక్ శరీరం డి విటమిన్ తయారు చేసుకుంటున్నట్టు సో నువ్వు డి విటమిన్ పుష్కలంగా తయారవుతున్నది సంతోషం కూర్చున్నా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నీ కష్టం నా కష్టమని మీ ఆనందంలో నేను ఆనందాన్ని పాలు పంచుకుంటానని అనుకున్నప్పుడు ఆత్మీయత పెరుగుతుంది గొడవలు తగ్గుతాయి కోట్లాటలు తగ్గుతాయి పంచాయతీలు తగ్గుతాయి అంతే తప్ప నిన్ను చూస్తే నాకు అసూయ నా మంచిలో నీకు పంచను నీ దుఃఖంలో నేను పాలు పంచుకోను అనే తత్వం పెరిగినందువల్ల ఇలా నిరోగీతలు అడ్డగీతలు గీసుకున్నట్టు సమాజం గ్రాహ పేపర్ లాగా చిన్న చిన్న గళ్లులాగా సంకుచితత్వంతో స్వార్థంతో దుర్మార్గంతో లాభాపేక్షతో ఎదుటి మనిషిని దోచుకోవటంలో ఆనందం ఉందనేటువంటి తత్వంలో మనిషి ప్రవర్తిస్తున్నాడు అందుకని సమాజంలో ఈ సంగా జరుగుతున్నాయి ఒకడు ముందుకేదా నా ఆలోచన ప్రకారం అవును మీకు పిల్లలంటే పాపం టీచర్లు చెప్తే ఉంటారు పెద్దోళ్ళు మీకు ఆకలేస్తుంటది మనం ఎప్పుడున్నా కూర్చున్నాం అనుకుంటారు పేరెంట్స్ చెప్పడినా ఎప్పుడు పెడితే అప్పుడు పోదామనుకుంటున్నాం సార్ ఆయన రమ్మని చెప్పిన వచ్చినాం కాని వాళ్ళు ఎప్పుడు ఇంటి మాటేం రావాలి నువ్వు చదువుకుంటావా పరీక్ష రాస్తామని ఎప్పుడు ఏమమ్మా నువ్వు ఎప్పటిదాకా కూర్చుంటావు చెప్పు మీ ఆయన ఇక్కడ ఉన్నాడా ఒక దానికి వచ్చినవా నిన్నే అడుగుతున్నా ఆయన ఉన్నాడా నువ్వు వచ్చి దాన్ని వచ్చినావా కదా ఆయన ఏమన్నాడు నువ్వు నేను వస్తాని ఎవరో ఒక్కర పోతే చాలా ఇద్దరు వండకుండా ఇద్దరు నేను తల పెడుతున్నా రోజులు బాగలేవు అసలే నువ్వు పోన్నాడు నువ్వు వచ్చినావు నువ్వు వంట చేసినావా అమ్మా అయ్యో మీ ఆయనకు వంట చే ఆయన ఏడా నువ్వు చేయకుండా వచ్చి ఎట్లా తింటారు ఏమా పిల్లలు చేస్తారా ఎవరో చేస్తారు ఇప్పుడు నీకు ఎప్పుడు ఆకలేస్తుంది చిన్నగా రెండా మూడా నాలుగు ఇప్పుడు తింటావు రెండింటి దాకుంటావా రెండు దాకా మిమ్మల్ని ఉంచా ఎందుకంటే నాకు కూడా నాకు కూడా ఆకలిస్తుంది నేనేం చేస్తానంటే మిమ్మల్ని అయితే పన్నెండున్నరకు వదిలిపెడతాం ఈలో ఒక అర్జెంటు పన్నెండు రోడ్లు రైలు ఎక్కడాల్సిన రోడ్లు బస్ ఎక్కాల్సిన రోడ్డు పోండి నేనేమో అనుకున్నాను సార్ మీకు కూడా చెప్పేసా పనులు ఒడుకోండి లేకపోతే కాసేపు కబుర్లు చెప్పుకుందాం మీ కోపికంటే ఈ రెండు గంటల్లో మీ జన్మ మొత్తానికి సరిపోయే కబుర్లు చెప్తాం నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో గర్వంతో పొగర్తో చెప్పటండా ఇవి కనుక మీరు పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఉంటే మీ జీవితంలో మార్పు వచ్చిండేదన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకం ఎందుకు వచ్చిందో తెలుసా నాకు పదిహేను ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఎవడు చెప్పేటోడు లేకుండే అందుకే నా నష్టం ఏమిటో నాకు తెలుసు ఎవరైనా గనక చెప్పేటోళ్ళు ఉండున్నట్టయితే మా జీవితాలలో ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు మేము పైకొచ్చి ఉండేవాళ్లం ఆ మోకా పోగొట్టుకున్నాం మేము అందుకని ఇప్పుడు వినే స్థితిలో ఉన్న మీరు మీ పిల్లలు గనక విన్నట్టయితే తప్పకుండా మీకు ఉపయోగపడేటువంటి అంశాలు నేను చెప్పగలను నమ్మకం నాకుంది పండగలకు దీపావళి తోరణాలు ఆ తోరణాలు గుర్తొచ్చినప్పుడు ఈ చిన్న పిల్లల మనస్సుల్లో ఎంత ఆనందం అనిపిస్తుందో పెద్దాళమయ్యా మనం నిజమే కానీ మన మనస్సులో కూడా పండగంటే ఆనందంగానే ఉంటుంది ఈ ఆనందం నిత్య నూతనత్వంతో ప్రతిరోజు ప్రతి క్షణము మన మనసులో మెదిగేటట్టు చేసుకోగలగటం సంస్కారం అవుతుంది ప్రతిరోజు ఎందుకు పండగ కాకూడదు ప్రతిరోజు మంచి ఆలోచన ఎందుకు రాకూడదు గముతూ ఎందుకు మనం పలకరించకూడదు ఒక వ్యక్తిని చూస్తే మనకు కోపం అసూయ ద్వేషం పగ ఇవన్నీ ఎందుకు కలగాలి మళ్లీ ప్రశ్నలే ఈ ప్రశ్నలకు కావాల్సింది సమాధానాలే నీరు ప్రవహిస్తూ ఉంటుంది ప్రవాహ లక్షణం నీటి తత్వం ఎలా దాన్ని జలపాతం అంటే ఏంది ఇంగ్లీష్లో ఏమంటారు నువ్వు ఇంట్లో పోయి ట్యాబ్ దిప్పినవు నీళ్లు పడుతున్నది దాని వాటర్ ఫాల్ అంటావాటరు ఫాల్ ఏమా వాటర్ ఫాల్ కాదా అది ఎప్పుడు వాటర్ ఫాల్ అంటావా అమ్మా ట్యాబ్ దిప్తే పైనుంచి కిందకే వస్తున్నాయా నీ రూల్ ఫుల్ఫిల్ అయిపోయింది చెప్పా అట్లా నీళ్లు దిపితే మా అమ్మ కొడతారు సార్ బంద్ చేయవే అంటది అందుకని నేను ఎప్పుడు వాటర్ ఫాల్ ఇంట్లో సృష్టించా చూడండి మామూలుగా మనం గ్లాసులోంచి నీళ్లు పోసినా నిజానికి వాటర్ ఫాల్ చెమ్ములో వంపినా వాటర్ ఫాల్ చాలా ఎక్కువ ప్రమాణంలో ఎత్తు నుంచి నీళ్లు పడుతున్నప్పుడు దాన్ని జలపాతం అని పేరు పెట్టుకున్నాం లేకపోతే మామూలుగా ట్యాప్లిక్కుడు అంట అంతే తెలిసినందువల్ల తెలుసో తెలియదో తెలుస్తుందండి వాటర్ ఫాల్ అని తెలుసు జలపాతం అని తెలుసు పై నుంచి నీళ్ళు తెలుసు కానీ ఎప్పుడు జలపాతం అనాలి ఎప్పుడు జలపాతం అనకూడదు విచక్షణ తెలిస్తే మనస్సు ఆలోచించడం మొదలుపెట్టినట్లు లేక లేకపోతే అవును సార్ టార్జిల్ తెలి పడుతున్నాయి కదా ఎందుకన కూడా సార్ వాటర్ ఫాల్ అని అనొచ్చు టెక్నికల్ గా అనొచ్చు వాటరు ఫాల్ కాదు ఏ సందర్భంలో ఏ పదాన్ని ఎలా ప్రయోగించాలి మాటకు అర్థం ఏంటి మాట పలుకుతూ ఉన్నప్పుడు దానికి ప్రాణం పోయటం ఎలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పేరేంటమ్మా వర్ష వర్షం అంటే ఏంటి రెయిన్ నేను రాత్రి వచ్చిందిలే కదా ఇప్పుడు వర్షం వచ్చినందుకు ఇవాళ పొద్దున్న పేపర్ల పదిహేడు మంది చనిపోయింది పత్తి మన పసుపు పంటలు దెబ్బతిన్నాయి వడగల్లు పడ్డాయి రైతులు ఏడుస్తున్నారు సిటీలంతా నీళ్లు నిండుకుపోయినాయి మురికి నీళ్లు వచ్చేసినాయి రోడ్డు మీదికి అని అంటున్నారు మరి నువ్వు అట్లా పేరు పెట్టుకున్నావు నేను చూసి భయపడుతున్నారు జనం పాయింట్ అర్థమైందా కానీ వర్షం లేకపోతే పంటలుండవు తిల్లు ఉండదు పచ్చదనం ఉండదు చెట్లు ఎండిపోతాయి పశువులకు గడ్డుండదు మనుషులకు తిండి ఉండదు మొత్తం జీవితం అవుట్ అవుట్ అవుట్ ఎడారైపోతుంది వర్షం కావాలి కాని ఎప్పుడు ఎక్కడ ఎంత అని ప్రశ్న మనస్సు కూడా అంతే ఆలోచనలు కావాలి ప్రశ్నలు కావాలి ఎలాంటి ప్రశ్నలు ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలాంటిది తగిన మోతాదులో తగిన సమయంలో వర్షం పడితే హర్షమైనది ఆనందమే ఇబ్బంది లేదు అకాలంగా వర్షం పడితే అనుకున్న దానికన్నా ఎక్కువ పడితే పిల్లలకు గుర్తున్నది కానీ పెద్దోళ్ళ గుర్తుండవచ్చు ఒక పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్ వరదలు అని చెప్పండి అన్నారు వ్యాజున కాజలన్నీ పొంగినాయి మరి మూసి పొంగింది కాజు కూడ దగ్గర ఉన్న భూమి కొట్టుకుపోయినంత పొంగింది ఒకరి గుర్తున్నోడు గుర్తుండవచ్చు హైదరాబాద్ లో వరదలైంది మన పెద్ద నదులున్నాయా కృష్ణ గోదావరి మూసెప్పు నీళ్లు ఉండాలి మురికి కాల్వలను కబ్జా చేసుకున్నందువల్ల చొచ్చుకుని పోయి గుడిసెలు ఇండ్లు కట్టుకున్నందువల్ల చెరువులను ఇంకీ చేసినందువల్ల పడ్డ చుక్క ఎటుకోవాలో తెలియక వరదలేని నష్టపోయినోళ్ళు నష్టపోయినరు లాభపడ్డోళ్ళు లాభపడ్డరు ఎందుకు చెప్తున్నా మన ఆలోచనలే మన బలహీనతలు మన ఆలోచనలే మన సంస్కారాలు మన ఆలోచనలే మన భవిష్యత్తు మన ఆలోచనలే మన పద్ధతి మన విధానము మన ఆలోచనలే మన భవిష్యత్తు ఈ ఒక్క విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే నీటి ప్రవాహ తత్వం నీటి ప్రవాహ తత్వం మనకు అర్థం అవుతుంది అలసిపోయి నిద్రపోతాం పొద్దున్నే లేచేసరికి మైండ్ రిఫ్రెష్ చాలా ఫ్రెష్ గా ఉంటాం మనం నవ్వుతాం నెక్స్ట్ డే వన్ ప్రారంభిస్తాం అందుకే పిల్లలకి ఏం చెప్తామంటే మేము తొందరగా నిద్రపోతారో ఆలస్యంగా నిద్రపోతారో మీ ఇష్టం తొమ్మిదో తొమ్మిదిన్నర పదో పదిన్నర పదకొండు మీ ఇష్టం కానీ పొద్దున్నే లేవండి నాలుగు గంటలు నాలుగున్నర మ్యాక్సిమం ఐదు ఐదుకలా లేవండి అంటే ఎప్పుడైతే రాత్రి పది నుంచి లేక పదకొండు నుంచి ఐదు వరకు పడుకున్నారో అంటే ఆరు గంటల పాటు నువ్వు నిద్రపోయావో అప్పుడు లైక్ ఎ బాల్ దట్ బౌన్సెస్ ఒక బంతిని నేలకేసుకొడితే ఒక బాల్ ని నేలకేసుకొడితే ఎట్ల పైకి లేస్తుందో అట్లా నువ్వు పొద్దున నాలుగు గంటలకు వేసుకుని గనక పుస్తకం పట్టుకుని కూర్చుంటే అద్భుతంగా పనిచేస్తుంది నీ మనస్సు చదివిని తేలిగ్గా గ్రహిస్తుంది గ్రహించింది గుర్తు పెట్టుకుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు గుర్తొస్తుంది రైట్ నీకు ఏడవ వైకం వచ్చామ్మా సెవెన్త్ టేబుల్ వచ్చా ఏ క్లాస్ చదువుతున్నావు నైన్త్ క్లాస్ చదువుతున్నాం సెవెన్ జా నైన్ ఎంత లేక సెవెన్ నైన్ జా ఎంత కూర్చో నేను ఎవరు చూద్దాని చెప్పినా సెవెన్ జా నైన్ జా నైన్ జా నైన్ సెవెంటీగా నైన్ టెన్స్ నైన్టీ కదా నైన్ సెవెన్ సిక్స్టీ త్రీ అని చెప్తున్నాడు కదా నైన్టీ ప్లస్ సిక్స్టీ త్రీ ఎంత ఉంటది వన్ సిక్స్టీ త్రీ కదా ఇప్పుడు మీకు అర్థమైందొమ్మిదేళ్ళు తెలుసు తొమ్మిది పదిహేడు ఎంత అని అడిగిన సడన్ గా అడిగితే నాకు కూడా రాదు అది వేరే సంగతి లెక్క చెప్తున్నా వెతకు చెప్తున్నా తొమ్మిది పదులు తొంభై తొమ్మిది ఏడు అరవై మూడు తొంభై అరవై మూడు వచ్చే యాభై మూడు అయిపోలే తెలిసింది వాడుకోవటం ధర్మం తొమ్మిదో ఎగ్గం వచ్చు ఏడో యగం వచ్చు తొమ్మిది ఏళ్ళు ఎంత అని అడిగిన ఏడు ఏడు తొమ్మిది ఎంత అని అడిగినా తొమ్మిది పదిహేడు అడిగినా చెప్పిన నేనేం కోపట్టం లేదా అమ్మాయి అట్లా అర్థం తీయకండి తెలిసింది వాడుకోవడం లేదు అని చెప్తున్న అంతే నేను చెప్పేది మీకు ఈ చిన్న విషయం టీచర్లకి పేరెంట్స్ అందరికి చాలా తేలిగ్గా అర్థమై ఉంటుంది ఏమిటది తొమ్మిది పదిహేడు ఎందుకు చెప్పరా పిల్ల మీ పేరెంట్స్ ఎవరన్నా వచ్చిందా రాలేదా పోలేదు ఎందుకు చెప్తున్నాను తెలియనిది తెలియదు తెలుసుకోవాలని తెలిసిందా ఇప్పుడు నేను తొమ్మిది పదిహేడు నూట యాభై మూడు అని మీకు లెక్క తెలిసాక కాసేపు అయాక నేను పదిహేడు తొమ్ముళ్ళు ఎంత అని అడుగుతా మళ్ళీ లెక్క మొదలెడతాడు మీకు అర్థమైందా అంటే ఒకసారి వింటే ఎందుకు గుర్తుంటది లేదు ఓ సినిమా పాట మనకు గుర్తుంటుంది పాట గుర్తుండదా లో ఆ పాటలో ఆ హీరోయిన్ ఏడు డ్రస్సులు మార్చింది ఇది గుర్తుంటారే ఏ ప్లస్ పీ పౌస్ వేర్ గుర్తుంటారా ఎందుకు గుర్తుంటారు లేదు కోసం లేదు పీడ వదిలేస్తే కోసం పరీక్ష కోసం చదువుతున్నా పరీక్ష మార్చిపోదా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి జీతానికి ఏమైనా ఉపయోగపడతారా ఇలాంటి తప్పుడు ఆలోచనల వల్ల చదువు నేర్పించవలసినటువంటి ఆలోచనలు పదును సంస్కారం మనకు వంట పట్టడం లేదు అందుకని కాసేపు అది పిల్లల్ని పంపించేద్దామని చూస్తున్నాం ఒక అరగంట గంటలో ఆ తర్వాత పేరెంట్స్ మాత్రమే కూర్చోబెట్టుకుని మాట్లాడదాం అనుకుంటున్నాను అదే మన ఒరిజినల్ ప్లాన్ కదా నవ్ లెటర్స్ ప్రొసి నేను కొన్ని స్లైడ్స్ స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు అక్కడ ఎటర్నిటీ అని ఒకటి ఉంది ఎటర్నిటీ అంటే అనంతమైనటువంటి కాలము ఇన్ఫినిటీ అంటే లెక్క పెట్టలేనంతటి వెనక్కి వెళ్ళమ్మా అప్ అప్ ఎరొకటు అప్ ఎరొకటు ఒక నిమిషా ఏం చేసినాం డివిజన్ అంటే వాట్ డిడ్ యూ డూ హౌ డి అరైవ్ ఎట్ దట్ ఆన్సర్ క్యాల్ యూ డివ్ నేను ఎగ్జాంపుల్ నేను పిల్లల్ని దర్శనడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని అనుకోకండి మీ దగ్గర ఆరు అగ్గి పెట్టేలుంటే ఇద్దరికి పంచమని అంటే ఒక్కొక్కరికి ఎన్ని అగ్గి పెట్టలు వస్తాయి ఇద్దరికి పంచమంటే టూ టూ వస్తాయి ఎవరో టూ అనట్లేదు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇవ్వమంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది నీ దగ్గర ఆరు మామిడి పళ్ళు ఉంటే ముగ్గురికి పంచాల్సి వస్తే ఎన్నోస్తాయి ఒక్కొక్కరికి రెండు వస్తాయి నీ దగ్గర ఏడు పళ్ళున్నాయనుకో ముగ్గురికి పంచితే ఎన్ని పంచుతావు मूड रोज आज मिगू तस्ल नीवे दूत्र आधार बूंदम्म विषय जेबु नी दि रूपये वे हड्रेड पर्संटे चोपनी नी देश ఒక్కొక్కరు నీకు మూడు రూపాయల చొప్పునిస్తే పది మంది నీకు ఎంత మొత్తం ఇస్తారు మల్టిప్లికేషన్ హెచ్చవేత ఏమిటి భాగాహారం ఏవిడి ఇది జీవితంలో ఎట్లా పనికొస్తుంది సూత్రం అర్థమైతే జన్మల మళ్లీ మర్చిపోవడం అంటూ ఉండదు సరే ఇవన్నీ టెక్నికల్ పిల్లలకు అర్థం కావాలని చెప్పారు ఎటర్నిటీ అంటే కాలము అనంతము ఇప్పుడు మనం ఏదో తొమ్మిదిన్నరకు మొదలెట్టినాం అప్పుడే కనబడకుండా కల్తం కావాలి పోయింది కదా సమయం హెవీగా అనిపించిందా అంటే బరువుగా మనకి ఇంట్రెస్ట్ లేదనుకో అన్యాయం ఉంటది ఏటా నొప్పి ఏం చెప్తున్నాడు ఇవన్నీ ఇటానికి మనం ఎందుకు వచ్చినాం ఆయన ఎందుకు వచ్చినాం కాని మనకెందుకు అని అనిపిస్తుంది అరే ఇది లేదో అంటే గడి ఆరం దిక్కు చూసుకోకుండా మనం వింటాం జీవితం కూడా అయితే సుఖంగా ఆనందంగా శాంతిగా నడుస్తూ ఉన్నట్టయితే అవునా ఎన్ని రోజులు గడిచింది మనం పట్టించుకోం కష్టం బాధ రోగం నొప్పి ఉందనుకో ఒక్క ఐదు నిమిషాలు కూడా బాగా ఐదు నిమిషాలైందా పది నిమిషాలైందా ఇరవై నిమిషాలైందా గంట రెండు గంటలైందా అని ఫీలింగ్ మనకు ఏర్పడుతుంది కాలము అనంతము మామూలుగా ఇచ్చేది అనిపిస్తుంది అర్థం చేసుకుంటే దాని అర్థమేటో తెలుస్తుంది సంఖ్య అపరిమితము ఇన్ఫినిటీ అంటే ఏంటి నువ్వు చెప్పు ఇన్ఫినిటీ అంటే ఏంటి ఎనీ వన్ ఆఫ్ యూ అరే ఉండరా నాన్న నేను అడుగు నీకొచ్చు సంతోషం నువ్వు చెప్పినావు గానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అని అన్నా అమ్మా యూ కాంట్ కౌంట్ కదా రైట్ ఆరు మామిడి పళ్ళు ఇద్దరికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే సిక్స్ బై టూ ఈ స్త్రీ అని మనం చెప్పినాం కదా అంటే ముగ్గురికి ఇవ్వచ్చు అని కదా రైట్ వన్ డివైడెడ్ బై జీరో ఏమొస్తుంది అదేంటది డివైడెడ్ బై జీరో అని చెప్తే కదా ఆయన ఇన్ఫినిటీ ఎందుకైంది మనం న్యూమరేటర్ బై డినామినేటర్ అంటాం కదా మనకు డినామినేటర్ న్యూమరేటర్ ఇన్ ఇందాక ఎగ్జాంపుల్లో మామిడి పండు ఆరు న్యూమరేటర్ ఏమిటి రెండు అంటే రెండు చొప్పున రెండేసి చొప్పున గనక మనం ఇస్తూ ఉన్నట్టు అయితే ఒక్కరికి మనకు లెక్క తెలిసింది నా దగ్గర ఏమున్నది ఒకటిన్నది కదా నా దగ్గర ఒకే ఒకటిన్నది నేను డివైడెడ్ బై జీరో అంటే ఎవరికి ఇవ్వటం ఎవరికి ఎప్పుడైతే ఇవ్వనో అది ఎవరికి దగ్గరికి పోదు నా దగ్గరే ఉంటుంది నా దగ్గరే ఉంది అని అంటే అర్థం నేను అనంతంగా దాన్ని పొందగలిగినట్టు లెక్క నీకు అర్థమైంది లెక్క ఒక అగ్గిపెట్టెలో యాభై అగ్గి ఉన్నాయి ఒక్కొక్క పిల్లగాడికి ఒక్కొక్క పుల్ల ఇద్దామని మనం అనుకుంటే ఎంత మందికి ఇస్తావు యాభై మందికి ఇస్తావు రెండే పుల్లలు ఇవ్వాలంటే ఇరవై మందికే ఇస్తావు అర్థమైంది కదా పదే పుల్లలు ఒక్కొక్కరికి ఇవ్వాలనుకుంటే ఐదుగురికి ఇస్తావు నేను ఒక్కడికి కూడా ఒక్క పుల్ల కూడా ఇవ్వా నా యాభై నాతానే ఉంటాయి ఇంత చిన్న లెక్క మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అనంతము అనంటే లెక్క పెట్టలేనన్ని సముద్రపు ఒడ్డున ఇసుకలో రేణువులెన్ని ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్క పెట్టలేము ఒకటి రెండు మూడు నాలుగు అనే సంఖ్యలు అంకెలు నేర్చుకోవటం లెక్క పెట్టలేనిదేదో తెలుసుకోవటం కోసమే ఇట్స్ సంథింగ్ ఇట్స్ నాట్ వెరీ సెన్సిటివ్ నీకు అర్థమైందా సార్ నేర్చుకోవడం ఎందుకు నంబర్లు అసలంటూ ఉన్నది లెక్క పెట్టలేము అని తెలుసుకోవడం కోసం కాలం అనంతము అనంతత్వాన్ని తెలుసుకోవడం ఎందుకు మన జీవితం ఎంత కొన్ని రోజులు బతికి వెళ్లిపోతాం మనం కొత్త తోళ్ళు వస్తారు కొత్త తోళ్ళు వస్తారు కొత్త తోళ్ళు వస్తారు కొత్త తోళ్ళు వస్తారు అనంతత్వం అంటే ఏంటి అసలు తత్వం ఏమిటో తెలుసుకోవడానికి అనంతత్వం అర్థం కావాలి అందుకని దివినిటీ అంటే దివ్యత్వం అర్థం కావాలి మతం ఏదైనా ఏ మతాన్ని మనం పాటిస్తూ ఉన్నా రామకృష్ణ మఠం వివేకానంద ఇన్స్టిట్యూట్ లో ఏం చేస్తారంటే ఇఫ్ యూఆర్ ఎ హిందూ బికమ్ ఎ బెటర్ హిందూ మీరు గనక హిందూ మతాన్ని పాటిస్తూ ఉంటే మంచి హిందూవుగా జీవించండి ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ బికమ్ ఎ బెటర్ క్రిస్టియన్ నువ్వు గనక క్రైస్తవ Christo పాటిస్తూ ఉంటే మంచి క్రైస్తవులు అవ్వండి ఇఫ్ యు ఆర్ ఎ Muslim. బికమ్ ఎ బెటర్ Muslim నువ్వు గనక ముస్లిం మతస్థుడు అయినట్టయితే మంచి ముస్లిం అవ్వటానికి ప్రయత్నం చేయి అంటే షూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ లేదు సార్ నాకు నమ్మకం లేదు సార్ నేను ఎన్నిసార్లు లాటరీ టికెట్ కొన్నా సార్ ఒక్కసారి కూడా ఫస్ట్ ప్రైజ్ రాలేదు సార్ ఈ దేవుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు సార్ నాకు నమ్మకం లేదు సార్ హీ ఇష్టం బికమ్ టు మతం యొక్క ప్రయోజనం పరమార్థం ఏమిటంటే మనిషి మంచివాడయ్యేటట్టు మతం ఆ వ్యక్తిని సమాజాన్ని తీర్చిదిద్దాలి ఇష్టం వచ్చిన మనం వీళ్ళింట్లో వంకాయ కూర వాళ్ళింట్లో బెండకాయ కూర వాళ్ళింట్లో పులుసు వీళ్ళింట్లో పచ్చరి నీ ఇష్టం వచ్చింది ఒడుకో ఎవరు నీకు ఇష్టం వచ్చిన పెట్టుకో ఎవరు కానీ నీవు మాత్రం మంచిగా ప్రవర్తించవలే ఈ మంచిగా జీవితంలో ప్రవర్తించడం అనేటువంటిది విద్యార్థి దశలో మంచిగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది విద్యార్థి దశలో గనక మనం అల్లరి చిల్లరిగా క్రమశిక్షణ లేకుండా బుద్ధి వికసించకుండా మేధస్సుకు పదును పెట్టుకోకుండా హృదయంలో విలువలు లేకుండా నేర్చుకోవలసింది నేర్చుకోకుండా ఎప్పుడైతే మనం జీవిస్తామో భవిష్యత్తులో మనం మంచి వాళ్లయ్యే అవకాశాలు ఆ తగ్గిపోతాయి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి పుట్టినప్పుడు అందరూ అమాయకంగానే పుడతాం ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క తెరను తొలగిస్తూ ఉంటుంది ఈ తొలగించినటువంటి తెరల తెరల వల్ల తెలుసుకోవటం అనేటువంటిది ప్రారంభమవుతుంది తెలుసుకోవటం మొదలెట్టినందువల్ల తెలుసుకోవటం మీద ఆసక్తి పెరుగుతుంది పెరిగిన ఆసక్తి వల్ల అనురక్తి కలుగుతుంది అనురక్తి కలగటం వల్ల ఇష్టం ఏర్పడుతుంది ఇష్టం ఏర్పడినప్పుడు కష్టపడకుండానే మనం చదువు నేర్చుకుంటాం ఇది పిల్లలు గమనించవలసినటువంటి అంశం చదవటం అంటే తిట్టుకుంటూ పొద్దున లేచి స్కూలు మళ్ళా సోమవారం వచ్చింది పోవాలా చదువుకోవాలా పరీక్షలంట టెన్షన్ పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను తక్కువస్తాయో ఎక్కువస్తాయో ఏమవుతాదో నాన్న కోపాడతాడు అమ్మ కోపాడుతుంది అని చదువు మీద అయిష్టాన్ని గనక పెంచుకున్నట్టయితే ప్రతిదీ ముళ్ళు థాన్స్ లాగా మనం గుచ్చుకుంటూ ఉంటాయి చదువుపై ఇష్టాన్ని గనక పెంచుకున్నట్టయితే గులాబీ పువ్వే కనబడుతుంది దాని కింద ఉన్న ముళ్లు కనబడవు కాకే గులాబీ పువ్వు కోస్తున్నప్పుడు ముళ్లున్నటువంటి చెట్టుకున్న గులాబీ కాబట్టి కాసోళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేతికి ముళ్లు గుచ్చుకోకుండా గులాబీ పువ్వును తెంచుకుని బయటకు రాగలగాలి ఆ నేర్పడితనం స్కిల్స్ నైపుణ్యాలు సామర్థ్యాలు అనుభవం వల్ల నేర్చుకుంటాం మనం Becoming a better student for securing a better future for one and all. నీ కోసం మీ కుటుంబం కోసం మీ భవిష్యత్తు కోసం సమాజం కోసం అందరూ కలిసి బాగుపడటం కోసం అందుకోసం మంచి వాళ్ళు అవ్వాలి మంచివాళ్ళు అవనేం పాడు పని చేయటం లేదు సార్ అరే నువ్వు పాడు పని చేయటం లేదు మంచి పని కూడా చేయటం లేదా హార్డు పని చేయటం లేదు కరెక్ట్ నేనే తప్పుడు పని చేయటం లేదు సార్ కరెక్ట్ కానీ మంచి పనులు కూడా చేయటం లేదు కదా నువ్వు మంచి పనులు చేయాలంటే మంచి బుద్ధులు కలగాలి నీకు మంచి బుద్ధులు ఎక్కడికి మంచిగా చదువుకుంటే మంచి బుద్ధులు కలుగుతాయని చెప్పండి దాని ఆంతర్యం ఎందుకు బాగుపడాలి అంటే నా ఇతరుల కోసం బాగుపడాలి ఎలా బాగుపడాలనేటువంటిదే మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం అక్కడ బోల్డ్ అని వర్డ్స్ ఇచ్చాను నేను తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు అర్థం చేసుకోండి ఉదాహరణ ఒక పదం తీసుకుందాం మనం మోటివేట అని చెప్పని ఒకటి ఉంది ఒక పదం అంటే ఎదుట వ్యక్తికి నీవు స్పూర్తినివ్వగలగాలి ప్రేరణనివ్వగలగాలి అని అర్థం ఇక్కడున్న పిల్లలలో లేక ఇక్కడున్న పిల్లల్లో మీ యంగర్ బ్రదర్ ఆర్ యంగర్ సిస్టర్ ఇదే స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రశ్నార్థమైందా మీరు ముగ్గురు అంటే మీకన్నా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారా హో మీ అక్క ఉందా మీ అన్న పనులే ఎవరో ఒకరు మీ అన్న మీ అన్న ఇక్కడ ఉన్నాడా ఏడున్నాడు మరి నువ్వు చేయత్తలేందిరా ఇందా నేను ఎవరికైనా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇక్కడ చదువుతున్నట్టయితే చేయత్తాడి పెద్ద పిల్లలు చేయత్తరా అనుకుంటే వాళ్ళు ఎందుకో సిగ్గుబడి అక్కడున్నాడు వాళ్ళు చెల్లెలేమో తను చేయొచ్చింది మా అన్న ఆడున్నాడు అని ఇప్పుడు మీకు తేడా తెలిసిందా అందుకే వివేకానంద ఒక చోట అంటాడు ఆడపిల్లలకు చదువు నేర్పించు దేశం బాగుపడుతుంది అని సమదైందా మీకు ఇప్పుడు నువ్వు ఇందాక చేవా ఎప్పుడు ఇప్పుడా ఇందాక ఎత్తలే నేను చెప్పలే తన చెల్లెలు చాలమ్మా తన చెల్లెలుందని తెలుసు కదా నేను ఎంత చక్కగా అడిగినా నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి కాని అక్కడ ఉన్నోళ్లకు కానీ మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇక్కడ చదువుతున్నారా అని నేను అడిగిన చేస్తా పాప ఈ పిల్లకు చక్కగా అర్థమైంది ఏమని అచ్చా తమ్ముళ్ళు చెల్లెలు ఉంటే చెయ్యత్తామన్నాడు కానీ నాకు తమ్ముళ్ళు చెల్లెలు లేరు నాకు అని అంటే ప్రశ్న ఫుల్ఫిల్ అయినట్టే లెక్క ఫుల్ఫిల్డ్ చేయెత్తింది ఇప్పుడు నీకు తెలివి ఉన్నది అందమా లేదా వాడికి ఉన్నది తెలివి మంచితనం లేదు సారీ మేము అనుకోకు మీ పాయింట్ అర్థం అవుతుందండి ఉన్నది విన్నాడు అర్థమైంది చెయ్యెత్తలే తనను అడగలే నాకేం తెలుసు అమ్మాయికి అన్నున్నదో చట్టుకున్నదో ఇక్కడ ఉన్నదో ఇక్కడ నాకు తెలియదు నేను మామూలుగా అడిగినా అవునా అర్థం చేసుకున్నది తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది చెయ్యట్టింది దేశానికి ఎలాంటి కావాలి ఏమన్నా అర్థమైందా నేనేం మాట్లాడుతున్నాను నాకెందుకు వచ్చింది అంటే ఇట్లా నేను తగలబడుతుంది నేనుండంగా అట్ల అంటే పోనుకుంటున్నట్లెక్క పోనుకుంటే సమాజం బాగుపడుతుందండి రైట్ సో అలా చాలా పదాలు ఉన్నాయి దేనికన్నా నేను ఇక్కడ మోటివేటర్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు మా వాళ్ళన్న వాళ్ళ క్లాస్ ఫస్ట్ వస్తాడనుకో స్కూల్లో ఫస్ట్ వస్తాడనుకో ఇప్పుడు ఆ చెల్లెలకి తప్పుడు కొట్టేయడం మొదలెట్టింది అప్పుడే క్యానామయ క్యానామైతుమారా మెహతాబ్ మెహతాబ్ అందరూ ఆగేబడు దూక్మైక్యం బయట ఇప్పుడు ఆ పిల్లలకు ఆ పిల్లలకు చూడండి బయట చూడదు మా వాడు ఫస్ట్ వచ్చిండు అనుకో అరే నేను కూడా పైకి టెన్త్ కుచ్చినప్పుడు నేను కూడా ఫస్ట్ వస్తా ఇది ప్రేరణ వాడు ఫెయిల్ అయిండు నేనెందుకు పాస్ కావాలా లేక వాద ఫెయిల్ అయిండు నేను ఫస్ట్ వచ్చి చూపిస్తా మీకు అర్థం అవుతుందా పోలిక పోటీ పడుతుందా తల్లిదండ్రులు నేను నేర్పించాలయ్యే వాడు ఎంత బాగా చదువుతున్నాడే నువ్వు కూడా బాగా చదువుకో అని చెప్పాలి అని తప్ప డిస్కరేజ్ చేస్తే అంటే నిరుత్సాహపరుస్తే పిల్లలు తుంచేసిన మొగ్గల్లాగా పువ్వులు కాయలు పండ్లు విత్తనాలు ఇవ్వరు మనకి ఒక్కసారి మీ చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి సరియైన వాతావరణం ప్రోత్సాహం కనుక మీలో ఎంతమంది ఆఫీసర్లు ఉండేవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ బిజినెస్మెన్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అవునా వాళ్ళకే ఎక్కువ తెలివితేటలు లేవు మోకా అదృష్టం ఛాన్సు చదువుకున్నారు కళ్ళు చూసిన్రు, చూసిండ్రు ఆలోచించిండ్రు నేర్చుకున్నారు అమలు పరిచిండ్రు బాగుపడరు ఆ మోకా మనకు లేకుండే అందుకని మనకు దాని విలువ తెలుసు అందుకని వీళ్ళకు చదవరా చదవరా చదవరా అని చెప్పంటాం అలా చదవరా చదవరా అని చెప్పని ఓవర్ ఎంఫసైజ్ చేయటం వల్ల కొన్ని టెన్షన్స్ ఉన్నాయి అది వేరే సంగతి అలాంటివి కొన్ని లక్షణాలు కావాలి అని చెప్పని లెక్క మొత్తం ఇరవై క్వాలిటీస్ ఉన్నాయట అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్లే జీవితంలో పైకొస్తారు అని చెప్పారు డీటెయిల్స్ తర్వాత మీ సార్ మీకు చూపిస్తాడు పరీక్షలు అయిన తర్వాత పరీక్షల ముందు మీరు చూసుకోండి కదా మరి ఇప్పుడు ఇరవై క్వాలిటీస్ లో మరి ఇవి మనకు ఎలా వస్తాయి లేక ఇప్పుడే ఉన్నాయా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి ఉన్న స్థాయిని పెంచుకోవడం ఎట్లా ప్రశ్న ఉదాహరణకు నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమమ్మా ఇంగ్లీష్ అంటే ఇష్టం ఎన్ని మార్కులు వస్తాయి నీకు అవుట్ ఆఫ్ హండ్రెడ్ సెవెంటీ సెవెంటీ అండ్ అబో వస్తాయి సారీ ఇవ్వర్లే నీకు ఎక్కువ మార్కులు ఏ క్లాస్ చదువుతున్నావు నీకు నైన్త్ యాన్యువల్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ ఇంగ్లీష్ లో తల్లి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పని అడిగాను ఏదో నైన్త్ క్లాస్ అవుతున్నా అన్నది నైన్త్ యాన్యువల్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే వెంటనే టోటల్ దిక్కు ధాసపోయింది నేను మాట్లాడుతున్నది ఇంగ్లీష్ గురించి మీకు అర్థం నేను రైల్వే స్టేషన్కు పోయి ఈ ట్రైన్ లేటున్నదా అంటే ఆ ట్రైన్ ముందొస్తున్నది అంటే నాకు ఎంత సిక్కు పురుతా పుట్టరా అరే నేను ఎక్కే ట్రైన్ టైం కుస్తున్నదో లేట్ వస్తున్నదో చెప్పరా అంటే ఆ ట్రైన్ ముందొస్తున్నది నేను అడిగింది ముందు చెప్పు తర్వాత చెప్పు ఇప్పుడు నైన్త్ లో ఎన్ని వస్తాయనుకుంటున్నాం ఇంగ్లీష్లో చిన్న రహస్యం మళ్ళీ నేను ఎందుకు ఈ సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నానో అర్థం చేసుకోండి మోటివేషన్ గురించి మాట్లాడుతున్నా సార్ నాకు మొన్న సెవెంటీ మార్క్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు ఫిబ్రవరిలో మాట్లాడుకుంటున్నాం మనం ఎప్పుడున్నాయి పరీక్షలు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి తల్లి నైన్త్ పరీక్షలు ఇప్పటి నుంచి ఏప్రిల్ వరకు నెలన్నర వ్యవధి ఉన్నది ఇంతమందిలో నువ్వు నన్ను అడిగినవు కదా సార్ సెవెంటీ కదా నేను ఎయిటీ ఫైవ్ తెచ్చుకుంటా అని అనాలని కూడా అనిపించకపోతే మోటివేషన్ ఏ ఉన్నట్లు మీకు అర్థం అవుతుందా సెవెంటీ వచ్చినాయి తెచ్చుకుంటా సార్ అప్పుడు నేనేమంటుంటే ఏమా నైన్టీ ఫైవ్ నువ్వు తెచ్చుకోవు సార్ మాథ్స్ అయితే వస్తాయి సార్ నైన్టీ ఫైవ్ ఇంగ్లీష్ కాబట్టి సెవెంటీ నుంచి ఎయిటీ ఎయిటీ సార్ గ్రామర్ ఉంటుంది సార్ కష్టం హ్యాండ్ రైటింగ్ కష్టం స్పెల్లింగ్ కష్టం అదేదో అది ఇది ఇది అది అంటారు చాలా తికబెడతారు సార్ ఎంత బాగా చదివినా గానీ ఎనబై ఐదు ఎనబై ఐదు రావటం కష్టం సార్ అని ఒక రియలిస్టిక్ ఎస్టిమేట్ ఆ అమ్మాయి ఇవ్వగలుగుతుంది మోటివేట్ యువర్ సెల్ఫ్ జీవితంలో పైకి రావాలనే ఒకే ఒక్క సింగిల్ నిర్ణయం తీసుకోండి చాలు ఇప్పుడు మీకు వస్తున్న మార్కుల కుడిగా అంటే ప్లస్ అన్నమాట నలభై ఐదు వస్తున్నాయనుకో యాభై ఐదుకు ట్రై చేయండి యాభై ఐదు వస్తున్నాయనుకో అరవై ఐదుకు ఏం పెట్టుకోండి అరవై ఐదు వస్తున్నానుకో ఎనభై సాధించి చూపిస్తా సార్ అని చెప్పని అనుకోవాలి అది మోటివేషన్ అంటే ఇందాక స్పార్క్ అనేది చెప్పానో అలాంటిది అలా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా మనలో ఏ మేరకుంది దాన్ని ఎలా అభివృద్దిపరుచుకోవాలి ఆ అభివృద్దిపరుచుకుందామనే ఆలోచన ఒక్కటి వస్తే చాలు జీవితంలో మార్పు వస్తుంది సక్సెస్ సెక్యూరింగ్ యాటిట్యూడ్ పట్టుదలా ఎస్ ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇందాక బిగినింగ్ లో మీ ప్రిన్సిపాల్ ఉపేందర్ గారు నలుగురు బొమ్మలు చూపించారు కదా ఆ నలుగురు బొమ్మల్లో పేరు చెప్పు ఇంకో పేరు చెప్పు పేరు చెప్పు అబ్దుల్ కలాం పేరు ఆ పిల్ల చెప్పింది ఇంకో పేరు చెప్పు కల్పనా ఇంకో పేరు చెప్పు కల్పన చావ్లా పేరు నువ్వు చెప్పమ్మా రెండు పేర్లు వచ్చేసిన నాకు ఇంకో రెండు పేర్లు రావాలా నిన్న అడగలే చెప్పిన కరెక్ట్ థ్యాంక్ బట్ నిన్ను అడగలే ఆమె చెప్పినాక విని నువ్వు దూరి చొప్పారావు చిలక పలుకులు పలితే ఎట్లా ఇప్పుడు మీకు అర్థమైందండి నేనేం ట్రై చేస్తున్నాను నలుగురి ఫోటోలు చూపించి నంబర్ వన్ దువూరి సుబ్బారావు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు మన తెలుగువాడు చాలా తక్కువ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వచ్చినటువంటి వాడు నంబర్ టూ అబ్దుల్ కలాం ఇది ఆయన చరిత్ర ఇంకో పేరు చెప్తున్నారు పరిస్థితి మీకు అర్థమైందా నాకైతే అర్థమైంది నా సంగతి వదిలిపెట్టండి ఇప్పుడు మీకు అర్థమైందా పరిస్థితి నలుగురి బొమ్మలు చూపించి దువ్వూరి సుబ్బారావు దువ్వూరి వెంకట సుబ్బారావు అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం మూడో వ్యక్తి పేరు తిండి సరిగ్గా లేకుండే మదన్మోహన్ మాలవ్య బనారస్ హిందీ యూనివర్సిటీని స్థాపించినటువంటి మహామేధావి ఒక్కడికి గుర్తులేదు ఏమవుతుంది ఇరవై గంటలు ఏం చేస్తున్నాం తిన్న తిండి ఎత్తుపోతోంది నా బాధ మీకు అర్థమైందా ఏం సార్ ఫ్యూజ్ కట్టమంటే కట్టినాం సార్ అంత వాళ్ళు చూడాలా అంత వాళ్ళు నేర్పించాలి సార్ మాకు మదన్మోహన్ మాలవి పేరు ఎప్పుడన్నా మేము విన్నామా అప్పుడప్పుడు అబ్దుల్ కలాం ఫోటో కనబడుతుంటది ఈ కూడా కనబడుతుంది కానీ బిజినెస్ పేజ్ నేను చూడాను సార్ వసుంధర పేజ్ చౌతా ఈనాడులా వసుంధర పేజ్ అవతా ఆ స్పోర్ట్స్ పేజ్ చూస్తాను నేను మనన్మోహన్ మాలయ్యోడు ఎవడు తెలుసు పట్టించుకుంటే పట్టు దొరుకుతుంది పట్టించుకోకపోతే పట్టు జారుతుంది పట్టు జారితే పడిపోతాం మనం పిల్లలు మీరు అర్థం చేసుకుని నేను ఎందుకు చెప్తున్నాను మిమ్మల్ని ఏదో పాయింట్అవుట్ చేస్తున్నాను ఇన్సల్ట్ చేస్తున్నాను ఎంబరాస్మెంట్ చేస్తున్నాను అవునా అండర్ని అడుగుతున్నవేమి సార్ దగ్గర కూర్చున్నది మా పాపం ఆ దూరమునోళ్లను అడగటమే లేదు అది కాదు పాయింట్ ఒక్క అరగంట క్రితం గంట క్రితం మీకు చూపించినటువంటి నాలుగు ఫోటోలు ఆయన పద్నాలుగు చూపించలే నలభై చూపించలే మెమరీ టెస్ట్ కాదు ఇది కదా అంటే ఎప్పుడు మనం పట్టించుకోవటం లేదు పట్టించుకోనప్పుడు పట్టు జారుతుంది అది మనం గ్రహించాలి సో సక్సెస్ సెక్యూరింగ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే विजय साधने वैखरी दृक्प ऐटिट्यूड अटासे बिहेविय प्राखंडी सक्से स्ट्राटी उसे व्यूहम चेस्ट चदरंग च ఎత్తు పై ఎత్తు గెలుపు ఎదుటవాడు ఏం ఊహిస్తున్నాడో ఊహించగలగటం మనం ఏం చేస్తే గెలుస్తాము ఏం చేసినందువల్ల ఓడిపోయాము వాడు ఎందుకు గెలిచిండు నాకన్నా ఎక్కువ బాగా ఆడుతున్నాడు నేనెలా ఆడితే నేను గెలవగలుగుతాను వాడి దగ్గర నుంచి నేను నేర్చుకోవలసిందేమిటి నేనేం తప్పులు చేస్తున్నా రెండోసారి తప్పులు చేయకూడదు ఇన్ని ఆలోచనలు ఒక్క ఆట నేర్పిస్తుంది గిల్లిదండ ఆడితే మూడు నాలుగు పాయింట్స్ వస్తాయి క్రికెట్ ఆడితే ఓ పది పాయింట్స్ వస్తాయి చెస్ ఆడితే నన్ను అడిగితే అనంతమైన పాయింట్లు మీకు తెలుస్తాయి ఈసారి పండగ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మామూలుగా మూడు రూపాయలు పెట్టి బట్టలు కొంటారనుకో రెండు వందల రూపాయలు పెట్టి బట్టలు కొనండి నూరు రూపాయలు పెట్టి చెస్ సెట్స్ కొనుక్కొచ్చి ఇంట్లో నేర్చుకోండి నేర్పించండి పిల్లలకైతే కంపల్సరీ చెప్తా పెద్దోళ్ళుగా మీ ఇష్టం మీరు నేర్చుకోండి మీ పిల్లలతో పాటు తర్వాత చెప్తానది ఓకే సో లర్న్ టు ప్లే చస్ జీవితం అనే చదరంగంలో ఎత్తేమిటి పై ఎత్తేమిటి గెలవటం ఎలా ఎందుకు ఓడిపోతున్నావు ఎందుకు వెనకబడుతున్నాం అనే ప్రశ్నలు అర్థం చేసుకుని దానికి ఏ రకమైన కార్యాచరణ ప్రణాళిక అంటే యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నట్టయితే జీవితంలో మనం పైకి రావాలో మనకు అనేకమైన పాఠాలు గుణపాఠాలు నేర్పిస్తుంది అందుకని చదరంగం గురించి చెప్తున్నాను చీమ చిన్నదే కాని ఎంత పట్టుదల తెలుసా మీరు ఎప్పుడైనా ఇక్కడ ఏదో స్వీట్ పెట్టండి చూస్తూ ఊరుకోండి కాసేపాయాక చీమలు వస్తాయి ఓ చీమట్ వస్తున్నదనుకోండి ఇట్లా వేలు అడ్డం పెట్టండి అది పక్క రావడానికి ట్రై చేస్తుంది లేదు పైకి చేతి మీద నుంచి ఎక్కి వేలు మీద నుంచి పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది మీరు అక్కడ చిన్న పుస్తకం ఇట్లా అడ్డం పెట్టండి ట్రై చేస్తుంది పక్క నుంచి రావడానికి ట్రై చేస్తుంది అరే చీమకున్నంత పట్టుదల మనకు ఆఫ్టర్ ఆల్ ఎంత ఉంటుంది చీమకుంటారు చీమకు పట్టుదల ఉందని మనకు తెలుస్తోంది కదా మరి మనకు ఇంత శరీరం ఉన్నందుకు మనకి ఇంకొంచెం ఎక్కువ పట్టుదల ఉండాలి కదా పట్టుదల లేకుండా బతుకుతున్నాం మనం ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అసలు ఎన్నో విషయాల గురించి మనకు మన వైఖరి మన దృక్పథం అర్థం కావాలి కొందరు పిల్లలు ఏం చేస్తారంటే కొందరు మీ గురించి కాదు కాపీ కొడతారు అంటే వాళ్ళకి ఏంటంటే కష్టపడిదగితే టైం వేస్ట్ వాడి చూసి రాసేస్తే వాడికి నేను అరవై ఇస్తున్నా కనీసం యాభై ఐదని వాడు ఆ సారు ఇదొక బలహీనత కాపీ కొట్టే పాస్వర్డ్స్ అనుకుంటే రేపు జీవితంలో ఎవరు కాపీ కొట్టాలి ఎవరిని చూసి కాపీ కొడతావు నువ్వు ప్రదాహంగా మీకు వంట వచ్చనుకో రే పొద్దున మీరు పెద్దవాళ్ళై పెళ్లిళ్ళు చేసుకుని వెళ్లాక హైగా వంట చేసుకుంటారు అమ్మని చూసి కాపీ కొడుతున్నారనుకో పరీక్ష కాపీ కొడుతున్నారనుకో ఉదాహరణకు రేపొద్దున ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళాక అక్కడ అమ్మ ఉండదు అర్థం అమ్మ ప్రేమతో జరుపుతుంది అట్లా కాదే ఆ బట్ట తడి తడి చేసుకుని పట్టుకోవే చేతికి వేడి తగలే అని అర్థంటా వేసాలకాలి కొడుతుంది ఏమేమి అమ్మిట్లనే నేర్పిందీక అంటది అంతే తేడా జీవితంలో అత్త ఎదురు అవ్వాలా అమ్మ ఎదురు అవ్వాలా మీ అత్తలు గుర్తొస్తున్నారులే నాకు అత్తలంటే కోపం లేదు అత్త ఎప్పుడైంది అమ్మాయి పెళ్ళై అమ్మాయి అమ్మాయి పిల్లని కాని గాని పిల్లగాని వాడికి కోడలు తెచ్చుకున్నాక అత్త ప్రమోషన్ అనమాట మీకు అర్థమైంది కదా లేకపోతే మీరు కూడా అత్తలు అవుతారు ఏ జీవితపు విలువలని మనం గ్రహిస్తే ఎందుకు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకుంటే అప్పుడు మనకు వీళ్లకు ఏం నేర్పాలో వాళ్లకు ఎందుకు నేర్చుకోవాలో తెలిసొస్తుంది అప్పుడు జీవితంలో మార్పు వస్తుందనేటువంటి విషయాన్ని గమనించండి అనేక విషయాల గురించి మనం యాటిట్యూడ్ గురించి నేర్చుకోవాలి మరి నేర్చుకోవడం గురించి మీ యాటిట్యూడ్ ఏమిటి అంటే వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లర్నింగ్ ఆర్ యు సీరియస్ less serious more serious and are you going to become much more serious or not right ok ee venakala koochunnatundi arugurni nenu oke prashna adugutunna takatakataka samadhanalu cheppali what do you want to become in your life engineer doctor doctor doctor doctor doctor, doctor. engineer naluguru doctorlu iddar engineerlu maakanta aarogyam baguntay em chestaru amma meeru doctorlu paisalu raavu mem idi aadikostene kada meeku paisalu vachayi నేను డిస్కరేజ్ చేయటం ఇన్ యువర్ లైఫ్ మేక్స్ యూ డూ సంంగ్ ఎన్ని మార్కులు వస్తున్నాయమ్మా నీకు అన్ని టోటల్ చెప్పు సిక్స్టీ ఎబో వస్తే చాలదు కదా కనీసం టెన్త్ లో మీకు ఏ ఎయిటీ ఫైవ్ నైన్టీ రేంజ్ లో మార్కులు రావాలి ఆ తర్వాత టూ ఇయర్స్ ఎంసెట్ కోచింగ్ తీసుకుని చాలా కష్టపడాలి చాలా కష్టపట్టమంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రోజుకి ఎన్ని గంటలు చదువుతావు నువ్వు ఏమనుకోకు పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది గంటలు చదివినటువంటి వాళ్ళు మెడికల్ సీట్లు తెచ్చుకుంటున్నారు మరి ఎన్ని గంటలు చదువుతావో డాక్టర్ అవ్వటం వేరు అందరికి కూర్చోవచ్చు చూసి కూర్చోవచ్చులే అందుకని డాక్టర్ అవదాం అనుకుంటున్నావా శరీరం ఇంతే కానీ ఎన్ని వందల రోగాలున్నాయి తెలుసా కూరలు తరిగినట్టు శరీరం తరగటానికి వీలేదు ఆపరేట్ చేస్తే మళ్ళా కుట్టాలా ఎంత తెలివితేటలుంటే నువ్వు పోయి డాక్టర్కి పైసలు ఇచ్చిపోయినా శరీరాన్ని అంటావు నువ్వు అంత హుషారి కావాలంటే ఎంత చదవాలి మరి నీ పరిస్థితులు ఏమిటో నాకు తెలియవు రోజుకు రెండు గంటలు చదువుతూ డాక్టర్ అవుతాను అనేటువంటిది ఒక కలగా మిగిలిపోతుంది తప్ప వాస్తవం అంటే సాకారము సాక్షాత్కారము जीव कल साक्षात्कार अदी अब कलाम ड्रीम ड्रीम बिग वेकअप्राफार्मीम इिटी भगति कल क्रोन कल रही को निद्रपोवनी कलर कन आल जैसे लेचिकूचो न లేచి కూర్చుని అప్పుడు పుస్తకం పట్టుకోవాలి రాత్రి రెండు గంటలకి గంట సేపు పడుకుని చదువుకుని మళ్లీ పడుకో ప్రతి క్షణం విలువైనటువంటిది ఆ ప్రతి క్షణాన్ని వాడుకోవటం నేర్చుకుంటే అప్పుడు నీ తెలివితేటలను ఎట్లా వాడుకుంటావో నీకు తెలుస్తుంది అప్పుడు డాక్టర్ లో ఇంజనీర్ లో మంచి వాళ్ళు అయ్యేందుకు అవకాశాలుంటాయి మోటివేషన్ ఈస్ గెటింగ్ ది బెస్ట్ అవుట్ బృందాల ఏం చెప్పడానికి ప్రయత్నం చేశా ఆరుగురిని ఎందుకు అడిగాను వీళ్ళని ఎందుకు అడగల అంటే డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి బాగుంది కొందరికి సినిమా యాక్టర్ అవ్వాలను మనకు ఎందుకు అనిపిస్తుంది అలా ఆ సినిమాలో వాళ్ళు నగలు బట్టలు డాన్సులు ఊళ్ళు విమానాలు అవన్నీ చూసి మన అందరికీ చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది నే కూడా అంటుంటే బాగుంటుండేలే అని అందరూ యాక్ట్ చేస్తే చూసేవాళ్ళు ఎవరు ఉంటారు ఎవరున్నారు పైసలు ఎందుకు ఇస్తున్నారు రెండు వాడు రాస్తాడు వీడు పడతాడు వీడు డాన్స్ చేస్తాడు మనం యాభై ఐదు వందలు ఇచ్చి మనం సినిమా చూస్తున్నాం మనం ఏమనుకోకపోతే ఈ సినిమా చెడగొడుతున్నాయండి టీవీ చెడగొడుతుందండి ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుతూ ఉన్న పిల్లలున్నటువంటి తల్లిదండ్రులకు నా సవినయ ప్రార్థన టీవీ బంద్ చెయ్యండి మీ పిల్లలు బాగుపడతారు మీ వయస్సులో మీకే చూడాలనే చాఫల్యం ఉన్నప్పుడు ఆ వయస్సులో చూడాలని రెండు ఇంతలు ఎక్కువ కోరుకుంటారు అనేమంటావు చిన్నప్పుడు టీవీ లేకుండే కదా అందుకని నేను చూస్తున్నాను ఆ రూమ్ లో కూర్చొని చదువుకో చదువుతారా వాళ్ళు చదువు సింపుల్ వాళ్ళు బాగుపడాలంటే ముందు మీ మనస్సును మీరు మార్చుకోవాలి మీరు బాగుపడితే వాళ్ళు బాగుపడతారు మోటివేట్ యువర్ సెల్ఫ్ ఎ డిజైర్ ఏ బర్నింగ్ డిజైర్ ఇందాక స్పార్క్ గురించి నేను మాట్లాడాను నిప్పురవ్వ తగలబెట్టే గుణం బ్రహ్మాండంగా ఉంది ఆ నిప్పురవ్వతో అగ్ని పర్వతాన్ని సైతం హృదయంలో ప్రజ్వలింప చేసుకోవాలి అది అవునా అది చూద్దాం డిజైర్ కి బర్నింగ్ డిజైర్ కి ఉన్నటువంటి తేడా మామూలుగా విమానం మనం ఎక్కడో చోట ఆకాశంలోనో సినిమాలలోనో మనం చూసే ఉంటాం కదా ఆ విమానం ఇట్లా పోతుంది ఇట్లా చేరుకుంటది కదా రాకెట్ ఎట్ల పోతుంది ఇట్లా దూసుకుంటూ పోతుంది ఓసారి విమానము రాకెట్ మాట్లాడుకున్నాయట ఏం మాట్లాడుకున్నాయట విమానం రాకెట్ అడిగిందట ఏంది అట్ట నేరుగా పోతున్నావు జరుడ రాదు నే కూడా వస్తా కదా అని అప్పుడు రాకెట్ చెప్పిందట కింద ఏమున్న చూడు అని ఏమున్నది కింద అది సంగతి నీలో మంట ఉంటే రాకెట్ లాగా దూసుకుపోతావు మంటలేదు సార్ ఇట్లా విమానంలాగా అరవై అరవై రెండు అరవై అరవై రెండు అరవై రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఎనిమిది ఇక్కడే ఉంటావు టెన్త్ పాస్ అవుతావు ఇంటర్ల సీటుకు ట్రై చేస్తావు మార్కులు తక్కువ వస్తాయి సీట్ ఏడొస్తుంది ఓ ఇంజనీరింగ్ కాదు సీట్ వస్తుంది తాండూరు అవతల ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ ఆడపిల్లవే నేను దూరం ఎందుకు పంపిస్తానే అని మీ అమ్మ పంపదు ఇక్కడే ఉంటావు సిటీలో ఓ పదేళ్ల తర్వాత ఇట్ల పేరెంట్స్ అయి మీరు కూర్చున్నప్పుడు ఇంజనీర్ అవుదామని అనుకున్నాను సార్ ఆయన వా అమ్మ లేదు సార్ ఈ డిజపాయింట్మెంట్స్ ఎందుకు ఆత్మన్యూనతాభావం ఎందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు అనుకుని సాధించలేదనేటువంటి బలహీన జీవితం ఎందుకు అనుకుని సాధించి చూపించాను నేను అనేటువంటిది ఈనాడు నేను ఏదో ఆ అమ్మాయిని అన్నానని అనుకోకండి మీరందరూ కన్న కలలు సాకారం చేసుకుని ఒక ఐదేళ్ల తర్వాత నాకు కనబడి చెప్పండి నేను ఉంటానని అనుకుంటున్నప్పుడు సార్ ఐ డిక్ట్ ఐ హుల్ఫిల్ మై అంబిషన్ నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను సార్ అయినా సార్ గుర్తుందా నే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను సార్ అయినా సార్ కనే కళలకు తగిన కళలు మీరు కనవలసిన అవసరం ఉంది నా కూతుర్ని డాక్టర్ని చేస్తా నా కొడుకుని ఇంజనీర్ని చేస్తా పని కర్ర తీసుకున్న వాళ్ళని కొట్టుడు కాదు అది కాదు మీరు చేయాల్సిన పని ఆ టీవీ బంద్ చేయండి ముందు అమ్మ నీకు సిక్స్టీ పర్సెంట్ మార్కులు సంతోషం ఈసారి నైన్త్ లా నువ్వు సెవెంటీ తెచ్చుకో నేను ఒక వెయ్యి రూపాయలు తీసుకుపోయి నీ పేర్ల అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ లో వేస్తానే టెన్త్ నువ్వు ఎయిటీ తెచ్చుకో నేను ఐదు రూపాయలు నీ అకౌంట్లో వేస్తా కావాలంటే ఒక రెండేళ్లు కొత్త చీరలు కొత్త నగలు కొనకండి నష్టం లేదు మీ పిల్లలు బాగుపడేందుకు కావలసిన పెట్టుబడి పెట్టండి మీరు ఇవ్వగలిగింది ఆస్తులు కాదండి ప్లీజ్ ఒక్క రోజులో మాయమవుతాయండి ఒక్క చెడలవాటు కనుక లక్షల లక్షలు అవుతాయిపోతాయి ఇవ్వవలసింది చదువు ఇవ్వవలసింది సంస్కారం ఆ రెండూ ఇవ్వటానికి మీ తరఫున ఏ త్యాగం చేయాలో వాళ్లకు ఏ క్రమశిక్షణ నేర్పించాలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి నేను బొమ్మ చూపిస్తున్నా ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుతున్న పిల్లలు సమాధానం చెప్పండి పెద్దవాళ్ళు చెప్పినా నాకు సంతోషమే కానీ మీరు ఆలోచించి చెప్పండి ఏంటది పిల్లలు చెప్పాలి పెద్దోళ్ళు పెద్దోళ్ళు చెప్పినా నాకు సంతోషమే అమ్మా కెమెరా ఎట్లా తెలుసు నాన్న నీ కెమెరా అనేది ఏం కనబడింది నీ కెమెరా అంటే మామూలుకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా ఆ లక్షణాలు ఏమైనా కనబడ్డాయా ఐఎం వెరీ హ్యాపీ పెద్ద పెద్ద కాలేజీలలో కూడా నేను అది చూపిస్తే కొందరు కుక్కర్ అన్న వాళ్ళు ఉన్నారు వాషింగ్ మిషన్ అన్నోళ్ళున్నారు నిజానికి మీకు చెప్తున్నా అది కెమెరానే కాకపోతే మామూలు కెమెరా కాదు ఒక టెలిస్కోప్ లాగా चला दूराने नक्षत्र फोटो कास्ट विश्व विश्वातरा वर्डस्ट डिजिटल कैमरा मैं जेब लैमरा उ वर्ल्ड अंत मैं लजेस्ट अंत डिजिटल कैमरा एम चेस्ट मन फोटो दीय ఆ దూరాన ఉన్న గ్రహాలు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో పాలపుంత్ అంటాం కదా మిల్కీవే దాని యొక్క ఫోటోలు తీస్తుంది ఇంతమందిలో చిత్రం ఆ ఇద్దరు ముగ్గురు ఆ ఎన్నో ఫోర్త్ ఫిఫ్త్ ఏం చదువుతున్నారా ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుతున్నారు చెప్పలేదే కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు అది కాదు నా పాయింట్ ప్రయత్నం కూడా చేయలేదే పైన పెట్టిన గిన్నెలో ఉన్న పాలు నీళ్లు మరుగుతాయి వంట అవుతుంది పొయ్యే వెలిగించకపోతు నువ్వు వంట ఎప్పటికవుతుంది ఆలోచన లేదా ప్రయత్నం చేద్దామనే ఆలోచన లేదా యువ మైండ్ మనస్సునిక్కడ నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను అదేమిటి అని అడిగినప్పుడు చూడాలి కదా చూస్తేనే సమాధానం తెలుస్తుంది నేను అది ఏమిటని అడుగుతున్నావు అటు చూస్తున్నావు అనుకో ఎట్లా తెలుస్తుంది నీకు తెలియదు మనస్సును నిలబెడితే ఒక విషయంపైనా ఆ విషయంపై అది స్పందిస్తుంది సూర్యుడి కిరణాలు అక్కడ పడుతున్నాయి అక్కడ ఒక అద్దం ముక్క పెడతాననుకో వెంటనే దాని రిఫ్లెక్షన్ వస్తుంది కదా ఇక్కడ నీడ ఉన్నది నీడ దగ్గర అద్దం పెట్టిననుకో రిఫ్లెక్షన్ ఉంటుందా ఉండదు దృష్టి సారించటం నేర్చుకోండి జీవితంలో మీకు విషయాలు అర్థమవుతాయి లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ वर्तमें जीवन ने टाइम नि पास्ट प्रसेंट फ्यूचर अवैड पास्ट अंत ग्यूचर् प्रसेंट अंत वर्तमान गतम चीजें मार भविष्य इंका रे भविष्य ने गर्तम तरवा ग వర్తమానంలో మనం జీవిత్యత మర్చిపోతే విస్మరిస్తే వర్తమానము పోతుంది భవిష్యత్తు పోతుంది రెండు నష్టాలు మనకి ఉదాహరణకు సండే మీటింగ్ కు వచ్చారు ఏమమ్మా వంట చేసి వచ్చినవా అని అడిగిన చేయలేదు అన్నది వాళ్ళు చేస్తారా అన్నది మీ ఆయన వచ్చిండ అన్న రాలేదన్నది ఇప్పుడు ఉదాహరణ మనసంతా అయ్యో ఆయన వంట చేయలేదు ఏమనుకుంటాడో కోపడతాడేమో ఆలస్యమవుతున్నదేమో పిల్లలు చేస్తారో జేరో పిల్లలు కూర మాడుస్తారేమో ఆయన తిడతాడు అని మనస్సంతా ఇంటి మీద ఉన్నదనుకోండి ఇక్కడ వచ్చి కూర్చున్నది అండగైంది సమయం అయిందా ఆడ పనప్పు చెప్పొచ్చిన ఇక్కడ ఉంటే ఇక్కడ విషయమే ఆలోచిస్తా ఇంటికన్నా గట్టి సంగతి మనం పట్టించుకుంటా అంటే అప్పుడు ఆ లాభము దక్కుతుంది ఈ లాభము దక్కుతుంది అందుకని ఉన్న చోట మనస్సును కట్టిపడేసే క్రమశిక్షణను మనస్సుకు మనం నేర్పించవలే బహుత్ ముష్కి ఆసాన్ చీజినయే చాలా తేలిక అనిపిస్తుంది చెప్పటం తేలిక ఆచరించి చూపించటం పాటించడం కష్టం దాన్ని అది కనుక నేర్చుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది చిన్న టెస్ట్ చిన్న పిల్లలకి అక్కడ నీకేం కనబడుతున్నదమ్మ జుడు అందులో ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి నువ్వు చూసి చెప్పాడు నా మొహం కాదు అడవుడు వచ్చా ఇంగ్లీష్ ఏబిసిడీలు వచ్చా వచ్చా ఏం కనబడుతున్నాయో చెప్పాడా ఉండరా నువ్వు ఏబిసీ నేర్చుకున్నావు ఏబిసి ఏమున్నాయా లేవాడలు కనబడుతున్నదా అలీఫ్ బేత కనబడుతున్నాదా ఏం కనబడుతున్నదా कार मुख ज गल अभी चुस्ते कनबड़ता पट्ट काचले कूड़ी क నిజానికి ఆ పిల్ల చురుకైన పిల్లే ఇందాక మా అనున్నాడు సార్ అని చెయ్యచ్చిన పిల్లనే ఊరికే అడిగిన ఒక రకమైన తెలివితేటలు ఉన్నాయి ఇంకో రకమైన తెలివితేటలు ఓ మెట్టు తక్కువ ఉన్నట్టుంది ఇంకో పాపను అడిగాను ఈ లోపల అక్కడ ఉన్నాడు ఎవడో చెప్పిండు కాకపోతే క్లూ నే నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయన్నాయి అంటే వెంటనే ఎన్వైఆర్ అక్షరాలు ఏవైతే మనకు తెలుసో ఆ ఇరవై ఆరులో ఏ ఉన్నదా బి ఉన్నదా సి ఉన్నదా డి ఉన్నదా టెక్ చేసుకుని అరే అవి లేవంటే ఉన్నాయి కదా ఉన్న కనబడుతున్నది కదా చదవటం మొదలెట్టిండు నేర్చుకోవడం అంటే ఇంటే జీవితంలో క్లూ ఒక చిన్న క్లూ గనకిస్తే అది ఎల్ ఇది ఐ ఇది ఎఫ్ ఇది టి అని చెప్పని మనకు తెలుస్తుంది నెక్స్ట్ అమ్మాలుగా దీన్ని తీసుకుని నేను ఒక ఐదు పది నిమిషాలు సెషన్ కండక్ట్ చేస్తాను టైం లేదు మనకి ఇప్పటికే పదకొండు అవుతోంది అందుకని స్కిప్ చేస్తున్నా అర్థం చేసుకోండి మళ్లీ పిల్లల్ని అడుగుతానమాట ఏం కనబడుతోంది మీకు ఏం చూస్తున్నారు ఒక్కొక్క పాయింట్ చెప్పండి ఇతరులు చెప్పిన దానికి ఎడిషన్ చెప్పండి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎల్ఐఎఎఫ్టి లిఫ్ట్ అనే అక్షరాలు చూడగలిగినప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్దామని అనిపిస్తుంది ఎప్పుడు చూడగలిగాం అబ్జర్వ్ చేసినప్పుడు కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఈజ్ నెసరీ స్టూడెంట్కు కావలసిన ప్రధానమైన లక్షణం ఏమిటంటే చాలా జాగ్రత్తగా పరిశీలించే లక్షణం అలవాటు కావాలి కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉత్ అబ్జర్వేషన్ కాదు కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఈ నెసరీ ఆ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఎప్పుడు సాధ్యమవుతుంది ఫోకస్డ్ మైండ్ నాట్ డిఫ్యూస్డ్ బట్ ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది క్లారిటీ ఉన్నప్పుడు వస్తుంది అడిగే ప్రశ్నలో క్లారిటీ ఉండాలా తెలుసుకుంటున్న సమాధానంలో క్లారిటీ ఉండాలి అప్పుడు మనకు ఆ కాన్సన్ట్రేషన్ వస్తుంది కాన్సంట్రేషన్ కుదిరితే కేర్ఫుల్ అబ్జర్వేషన్ కుదురుతుంది ఎప్పుడైతే మనం మన మనస్సుకు వేసే ప్రశ్న మనస్సు నుంచి రాబట్టే సమాధానం అంటే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగిన నేను ఒక ప్రశ్న అడిగాడు సమాధానం చెప్పాడు అంటే ప్రశ్నార్థమైంది కాబట్టి చెప్పగలిగాడు ప్రశ్నార్థం కాకపోతే సమాధానం చెప్పలేడు అంటే ఏ స్పష్టతతో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నామో ఆ స్పష్టతతో మన మనస్సులో తెలిసిందంతా వెరిఫై చేసుకుని సమాధానం వెతుక్కుంటున్నామో వెతుక్కుంటున్న సమాధానాన్ని స్పష్టమైనటువంటి మాటలతో చెప్పడానికి మనం ప్రయత్నం చేశాము ఇందాక మీరు అర్థం ప్లీజ్ ఎవరో మాట్లాడుతున్నారా ఇక్కడ ఉంటే ఇక్కడనే ఉండాలి ఆడుకున్నాం అనుకుంటే బయటపొయి ఆడుకోండి మీ ఇష్టం రైట్ ఆరు బై ఎంత అన్నాను తొమ్మిది ఏళ్లెంత అన్నా ఏడు తొమ్మిదిలెంతా అన్నా తొమ్మిది పదిహేళ్ళెంత అన్నా అబ్జర్వేషన్ కమ్యూనికేషన్ కాన్సన్ట్రేషన్ ఎక్స్టెన్షన్ ఎక్స్పాన్షన్ ఎక్స్పీరియన్సింగ్ పర్సూయింగ్ ఎక్సలెన్స్ ఎక్సెట్రా దాట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అప్పుడు కంపారిజన్ పోలిక అరవై తెచ్చుకుంటున్న అమ్మాయి డెబ్బై పట్టుదల పడితే డెబ్బై ఐదు నేను ఊరుకుంటా సార్ నేను ఎనఫై ఐదు మీకు అర్థ అరవై తెచ్చుకున్న పిల్ల డెబ్బై తెచ్చుకుంటా అంటోంది మరి నేను డెబ్బై తెచ్చుకుంటున్న పిల్లని నేనెంత తెచ్చుకోవాలా ఎన్ఫై తెచ్చుకోవాలా అరే నువ్వే ఎన్ఫై తెచ్చుకుంటే మా అన్న ఇంజనీరింగ్ చదువుతున్నాడు తెలిసినా మా అన్నను నాకు సాయంత్రం కూడా మాథ్స్ చెప్పమంట సైన్స్ చెప్పమంట నేను నైన్టీ ఫైవ్ తెచ్చుకోని చూపిస్తాను చూ దొరికిందా సార్ అది పోలేదా ఇంకా షాపులు తెరవలే పదకొండు అరవై ఏంది సరే పోన్లేదు విటీ అంటే సృజనాత్మకత ఓ ఫోటో చూపించేది ఏమిట్రా అంటే సార్ కెమెరా అని వాడికి ఎందుకు ఆ ఫ్లాష్ ఆ క్షణంలో అనిపించింది అలా అనిపించటం అనిపించేలా మనస్సుని సమాయత్తపరచటం దాని సృజనాత్మకత క్రియేటివిటీ అని చెప్పని రైట్ కమిట్మెంట్ టు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి మట్టి ముద్ద ఒక రెండు రూపాయలకు దొరుకుతుంది కుండ చేస్తే యాబై రూపాయలకు అమ్ముడుపోతుంది మట్టి ముద్దల్లా మిగలొద్దు కుండలుగా పరిణతి చెందండి బికమ్ ఫినిష్ ప్రొడక్ట్స్ డోంట్ బికమ్ రా మెటీరియల్స్ అండ్ గెట్ సోల్డ్ లైక్ రా మెటీరియల్స్ కూలీ చేయడానికి మీరు సిద్దపడూడదు అన్ స్కిల్డ్ కి ఆటో రిక్షాలు నడుపుకోవటానికి అంటే తప్పు పట్టడం ఆటో రిక్షాలు నడుపుకోవటానికి కూరగాయలు అమ్ముకోవడానికి బట్టల దుకాణంలో గుమాస్తాలుగా పనిచేయటానికి ఆదరా మనం చదువుకుంటున్నది యూ మస్ట్ బికమ్ సంథింగ్ అవ్వాలంటే ఏం చేయాలో అర్థం చేసుకోండి ఎంత సామర్థ్యం కావాలి ఎంత షార్ప్ ఐ కావాలి ఎంత క్లారిటీ కావాలి ఎంత కమ్యూనికేషన్ కావాలి ఏం చేస్తున్నావు సార్ ఏం చేస్తున్నావు ఏ ఉన్నదిన్నది రాదు అయిపో ఎందుకు వెనకాలనిపించాల కనపడటం లేదా అంటే ఏం లేదు ఆ వెనకాల లైట్ కలర్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సూర్యుడు ఇంకా పవర్ఫుల్ గా ఉన్నాడు అందుకనే అందుకే మొట్టమొదటిసారి మిమ్మల్ని అడిగిన గుర్తున్నదా ఇప్పుడు అంతే అనుభవం చేతనే యాడ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్ మీ చదువు మీ తెలివితేటలు మీ చూసే సామర్థ్యం అడిగే సామర్థ్యం గ్రహించే సామర్థ్యం అడిగినప్పుడే ఇందాకెవరో ఏదో అడిగినా ఆ అమ్మాయి చెప్పింది అక్కడ నేను ఛాన్స్ అను అమ్మాయి అడగలే నువ్వు ఆగు అడిగిన పిల్లలు చెప్పాలి అని జీవితంలో ఏమవుతుంది తెలిసిన ఎవరు చురుగ్గా ఉంటారో వాళ్లే ముందొస్తూ ఉంటారు వెనకాడపడ్డ వాళ్ళు మామూలు అడగరు కదా మనం ఎందుకు చెప్పాలని అట్లనే కూర్చుంటారు ది ఎంటైర్ క్లాస్ మస్ట్ మూవ్ ఫార్వర్డ్ ది ఎంటైర్ సొసైటీ మస్ట్ మూవ్ ఫార్వర్డ్ మొత్తం సమాజంలో అందరూ ముందడుగు వేయాలి క్లాసు మొత్తం ముందడుగు వేయాలి ఈ క్లాసు మొత్తం ముందడుగు వేయాలి సమాజం మొత్తం ముందడుగు వేయాలంటే ఎంత పట్టుదల మనుషులకు ఉండాలో అది మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇంత తెలివితేటలు ఏవైతే మనకున్నాయో దాన్ని మనం ఏం చేయాలి మొట్టమొదట మనం వాడుకుంటున్నామా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి ఎనలిటికల్ విశ్లేషణాత్మక క్రిటికల్ విమర్శనాత్మక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక యు మస్ట్ హ్యావ్ ది ఎబిలిటీ టు అనలైజ్ ఇట్ క్రిటిసైజ్ ఇట్ బట్ కన్స్ట్రక్టివ్లీ విత్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఇన్ ఎన్ ఇన్ రెస్పాన్సిబుల్ మేనర్ ఎప్పుడైతే ఈ సామర్థ్యం మనకు వస్తుందో అప్పుడు నిజంగా మన తెలివితేటల్ని మనం వాడుకుంటున్నట్టు లెక్క ఆలోచించం మనకు సామెతోంది చాదస్తం మొగుడు చెప్తే వినడు గిల్లితే ఏడుస్తాడు అని వినరా ఎప్పుడైనా ఎప్పుడు వినుంటారు కాస్త నాలుగు పుస్తకాలు చదివితే మాటలు తెలుస్తాయి ఆలోచనలు తెలుస్తాయి ఆలోచనల అంతరార్థం తెలుస్తుంది మనకు చదివే అలవాటే లేదు పనులు టీవీ పనులు అప్పుడప్పుడు సినిమాలు టీవీ పనులు ఇది జీవితం మనసు వికసించటంలా హృదయం వికసించటం లేదు విషయాలు అర్థం కావటం లేదు సమస్యలు తెలియటం లేదు ఆలోచనను వాడుకోవటం లేదు ఆశ ఎక్కువ బాగుపడతాం బాగుపడదాం బాగుపడదాం బాగుపడటం అంటే సంపాదించే పని ఏం చేసే పర్లేదు పైసలు బిడ్డ ఏందని పట్టుబడితే ఏమవుతుంది గొప్ప గొప్ప వాళ్ళు జైలున్నారు ఇప్పుడు కోట్లు కోట్ల ఆస్తులున్నాయి వందల కోట్లు వేల కోట్లు తెలీదు లక్షల కోట్లున్నాయేమో జైలున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఇరవై రెండేళ్లకు టాపర్ ఆల్ ఇండియా టాపర్ లక్ష్మి అని చెప్పని శ్రీలక్ష్మి అని చెప్పని మొన్న మధ్య వరకు జైల్లో ఉండి బయటకు ఆమె విలువలు క్యారెక్టర్ కావాలా కష్టపడి సంపాదించు నీకు డబ్బు విలువ తెలుస్తుంది ఆనందించు ఎవరొద్దన్నారు కంచం బంగారు కంచం కానీ తినేది వరన్నమే బంగారం మెతుకులు చేసుకొని తినలేవు అసలు నిజానికి తిండికి ఎంత కావాలండి షోకులకు ఎక్కువ కావాలి షోకులకు పెట్టి చెడిపోదామని ప్రయత్నం చేస్తున్నాం మనం ఆలోచించటం గురించి గనక ఆలోచిస్తూ గనక ఆలోచిస్తే ఆలోచనలో పదును పెరుగుతుంది జీవితంలో విలువలు పెరుగుతాయి మనం ఎందుకు బాగుపడటం లేదంటే సరిగ్గా ఆలోచించటం లేదు కాబట్టి బాగుపడటం లేదు సరి అయిన ఆలోచన కనుక అలవాటైనట్టు బాగుపడటం మనకు అలవాటవుతుంది దానివల్ల జీవితం పెరుగుతుంది మార్పు చెందుతుంది కొన్ని నేను టైం లేదు స్కిచ్ చేస్తున్నాను ఎందుకంటే కనీసం హాఫ్ అవర్ లో పిల్లల్ని పంపిద్దామా ట్వెల్వ్ థర్టీ దాకా వాళ్ళని కావాలంటే కూర్చోబెడతాం అవునా సో కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తాను ఏమనుకోకండి ఈ నా లెక్చర్స్ ఇందాక సార్ చెప్పినట్లు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంత మందికి ఉంది ఇంటర్నెట్ ఒకరు ఇద్దరు పర ఎ పది మంది చేతున్నారు రైట్ సంతోషం స్కూల్లో ఉంది అవునా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్లు నావి ఎనిమిది వందల ఉపన్యాసాలు వినవచ్చును ఫ్రీగా మీ నాకు చెప్పక్కర్లేదు నన్ను అడగక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును అందుకని నేను ఆ సౌకర్యం ఉంది కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను మొగ్గ పువ్వు వికసించడం గురించి మాట్లాడాం మనం ఇతరత్రా ఏ బాదరబందీ లేకుండా సంపాదించవలసిన ఝాస లేకుండా రేపు ఏ కూర చేయాలి మీ అమ్మ ఆలోచిస్తుంది పండగొస్తున్నది ఏం చేయాలా మీ నాన్న ఆలోచిస్తాడు ఇవన్నీ ఏమీ లేవు జస్ట్ చదువు చదువు చదువు అది కాన్సన్ట్రేట్ చేసే అవకాశం మీకిస్తే మీరన్ని సినిమాల వైపు గోడల మీద ఉన్న సినిమా పోస్టర్ల వైపు ఆలోచిస్తూ మీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అలా వృధా చేసుకోవద్దు డేంజరస్ థింగ్ మామూలుగా మనం ఏదో కత్తి డేంజరస్ తుపాకీ డేంజరస్ బాంబు డేంజరస్ అని మనం అనుకుంటాం ఏది మోస్ట్ డేంజరస్ థింగ్ తెలుసా ఖాళీ సంచిలో ఏదైనా నింపొచ్చు సంచి నిండుకుంటే ఏమి నింపలేము అందులో పుట్టుకతో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంటీ మైండ్తో వచ్చాము ఏమీ తెలియదు ఆకలేస్తే ఎడవటం నిద్ర వస్తే నిద్రపోవటం అమ్మెత్తుకుంటే నవ్వటం ఇంతే ఇంకేమీ రాదు మనకి అందరంతే తర్వాత తర్వాత తర్వాత తర్వాత బోల్డ్ అంతా మనం నేర్చుకున్నాం అంటే ఎంటీ మైండ్ ని ఫిల్అప్ చేస్తున్నాం మనం ఎంత ఫిల్ అప్ చేసినా మీరు ఈ మధ్య శ్రీరామరాజ్యం చూసిండు కదా పుష్పక విమానం అని అన్నారు అంటే ఎంతమంది కూర్చున్నా ఇంకొక్కరికి ఛాన్స్ ఉంటదంట మోకా ఉంటుందంట ఎక్స్పాండ్ అవుతూ ఉంటది ఇన్ఫినిటీ మనం అర్థం చేసుకున్నాం ఇట్ హాజ్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్పాన్షన్ ఏ ఓపెన్ మైండ్ ఈజ్ రిక్వైర్డ్ ఏ క్లోజ్డ్ మైండ్ ఈజ్ డేంజరస్ An empty mind is the starting point. A full and expanding mind is the ending point. <laughs> Sanchi lo bangaroom, vendi, vajralu, diamondsu, kempu loo ni impuko vali. Gaddi, chatta ni impakodate. Manu mindu kooda ante. Indul lo manchi alo chanan loo ni impaali. Prashtan loo ni impaali. Kalal loo ni impaali. భవిష్యత్తులో బాగుపడదామనేటువంటి ఆలోచన నింపాలి అంతే తప్ప చెత్త చెత్త విషయాలు గనక ఇందులో నింపుకుంటే మంచి విషయాలకు ఇందులో జాగా ఉండదు ఓ చీమా గ్లోబ్ మన ప్రపంచాన్ని ఎత్తటానికి ప్రయత్నం చేస్తోంది బొమ్మనే అది రియల్ లైఫ్ లో సంభవం కాదు కానీ ఎంత జాగ్రత్తగా ఆలోచించి తన యొక్క బర్నింగ్ డిజైర్ ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మనిషి చేశాడు చీమ బొమ్మలే మనిషి బొమ్మ వేశాడు చీమ బొమ్మ భూమి బొమ్మ యాక్షన్ వితౌట్ స్టడీ ఈజ్ ఫ్యాటల్ స్టడీ వితౌట్ యాక్షన్ ఈ ఫ్యూటైల్ అని ఒక బ్యూటిఫుల్ కొటేషన్ యాక్షన్ స్టడీ చదివిందోకి తీసుకురావడం కోసం ఉపయోగంలోకి తీసుకురాకపోతే ఆ చదివిన చదువు అంతా ఆ సమయమంతా వృధా అయినట్టు లెక్క వాట్ ఈస్ ది టాస్క్ ఆఫ్ ఎ లర్నర్ నేర్చుకునే వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి బాధ్యతాయుతంగా నేర్చుకోవటమే బాధ్యతాయుతంగా నేర్చుకోవటమే నేర్చుకునే వ్యక్తి యొక్క బాధ్యత తొమ్మిదేళ్లెంత రివర్స్ చేస్తే ఏడు తొమ్ముళ్ళు తొమ్మిది పదిహేడులెంత పదిహేడు తొమ్ముళ్ళు అదే అయింది ఎందుకయింది ఒక్కటి నేర్చుకుంటే మరొకటి కూడా తెలుసు నాకు ఇది అది రెండూ తెలిసొస్తున్నాయే అంటే ఒక్కదానికి ఒక్క రాయికి రెండు పళ్లు లేక రెండు పిట్టలు అంత లాభం బాగా నేర్చుకుంటే అంత లాభం కలుగుతుంది నేర్చుకోవటం వల్ల ఆలోచించటం ఆలోచించటం వల్ల ప్రశ్నించటం సాధ్యమవుతుంది ఎక్కడ ఆలోచన ఉందో అక్కడ ప్రశ్న ఎక్కడ ఆలోచన ప్రశ్న ఉన్నాయో అక్కడ నేర్చుకోవటం ఎక్కడ నేర్చుకోవటం లేదో అక్కడ ఆలోచన వృధా ప్రశ్న వృధా అందుకని సమయం వృధా కాకుండా నేర్చుకుంటూ ప్రశ్నిస్తూ ఆలోచిస్తూ జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంది పిల్లల గురించి చెప్తున్నాను పెద్దలు కూడా పాటించవచ్చు నష్టం లేదు ఇంటికి వెళ్లిన తర్వాత తెల్లకాయతం తీసుకుని మీ స్ట్రెంగ్స్ అంటే బలము వీక్నెసెస్ అంటే బలహీనతలు ఏమిటో రాసుకోండి రాసుకోవటం యొక్క పరమార్థం ఏమిటంటే దాన్ని అభివృద్ది పరుచుకోవడం కోసం ఉదాహరణకి నీకు చక్కగా పాడటం వచ్చనుకో రోజుకో అరగంట సంగీతం సాధన చేయి బాగా పాడతాం గొంతు కొంచెం ఏదో బొంగూరు గొంతు మంచి గొంతు లేదు ఏం చేస్తాం మనం మన చేతుల్లో లేదు సంగీతం నేర్చుకుంటానని అనవసరంగా నిన్ను దేవుణ్ణి చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది ఎందుకంటే ఇది గొంతు బాగోలేదు కాబట్టి నువ్వు పెయింటింగ్ చేస్తావేమో ముగ్గులేస్తావేమో అల్లికలో కుట్లో ఉన్నాయో లేక చక్కని వంటలు చేస్తావేమో నువ్వు నీ ఇష్టం ఏది ప్రత్యేకత అయితే ఆ ప్రత్యేకతను అభివృద్ది పరచుకోవడానికి ప్రయత్నం చేయటమే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ యొక్క అనాలిసిస్ తెలిసింది తెలుసుకోవటం తెలియని నేర్చుకోవటం స్టెంగ్త్ యువర్ స్టెంగ్స్ కంటిన్యూస్లీ ఉన్న బలహీనతల్ని తగ్గించుకోవటం కొత్త బలహీనతలను ఆహ్వానం పలపక్క మనిషి యొక్క కర్తవ్యం తెలిసిన వ్యక్తి ఇందాక నేను సిగరెట్ల గురించి చెప్పాను కదా మీలో కొందరు కొన్ని అలవాట్లుండవచ్చు ఒక్క క్షణం ఆలోచించండి ఆ అలవాటు వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుందా అలా ఆ అలవాటు వల్ల మీ సేవింగ్స్ అంటే పొదుపు పెరుగుతుందా ఆ అలవాటు వల్ల మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తు నిలవగలరా ఆ అలవాటు వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుందా సింపుల్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి మీకు తోచినట్లు చేయండి నన్ను అడిగితేమని చెప్పటం లేదు నీ తెలివితేటల్ని ట్రాన్స్ఫర్ చేయమని నేను అడగటం లేదు నాకేమన్నా ఇమ్మనే అడగటం లేదు ఆలోచించకూడదు అడుగుతున్నా అంతే అది కూడా మీ గురించి మీ పిల్లల గురించి మీ లాభం గురించి మీ భవిష్యత్తు గురించి మీ సమాజ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అంటున్నాను థింక్ లైక్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ యాక్ట్ లైక్ ఎ మ్యాన్ ఆఫ్ థాట్ అని అది కాస్త డీటెయిల్ గా చెప్పాలి టైం లేదు కాబట్టి ఊరికే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదన్నా ఒక పని ముందు ఆలోచించి పరిచేస్తే చేస్తే సత్ఫలితం వస్తుంది అనాలోచితంగా చేస్తే దుష్ఫలితాలు వస్తాయి ఆలోచన రహితంగా చేయకూడదు ఊరికే చెప్తున్నా తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తున్నాం సార్ సెషన్ అని ఆయన అన్నాడు ఆయన ఏం తప్పట్టడం తొమ్మిది గంటలకు నాలుగు దేశంతో మటుకు ఎనిమిది తొమ్మిది మంది కన్నా ఎక్కువ మంది పేరెంట్స్ లేరు ఇక్కడ గొంతు విన్నందుకో లేక వచ్చినోళ్ళు ఏదో చెప్తున్నాడు అని అందుకో లేక ఆయన మళ్ళా కనిపినప్పుడు అడుగుతాడు ఆయన ప్రిన్సిపల్ సార్ అని చెప్పాను మొత్తానికి ఇప్పుడు ఒక ఎనబై తొంభై మందో నూరు మందో పేరెంట్స్ వచ్చిండ్రు మనం ముందేమనుకున్నాము తొమ్మిది అని కరెక్ట్ గా అందరు తొమ్మిది గంటలకు వస్తే నాకు ఎక్కువ చెప్పేందుకు మోకా ఉంటుండే కదా రాలేదు తొమ్మిది గంటలకు కానీ నెక్స్ట్ టైం నేనని కాదు ఇంకో ఎవరినైనా పిలుచుకొస్తాడు ఆయన అప్పుడు తొమ్మిది అంటే తొమ్మిది గంటలకే రండి ముందే అనుకుందాం పన్నెండున్నరకు వెళ్ళిపోదాం నువ్వు పన్నెండున్నరకు వెళ్ళిపోదాం ఏమా తొమ్మిదంటే పదిన్నరకు పదకొండు గంటలకు వస్తే పన్నెండున్నరకు అందరికి ఆకలి వేస్తే కదా అంటే పేరుకు నేమ్ సేక్ వచ్చినా నువ్వేమైనా అనుకుంటావని వచ్చిన భయ్ ఈ రోలు నాకి వక్క పొద్దు చెడుకునే పనులు చేయొద్దు జీవితంలో వస్తావా రా సమయానికి రావాలా సమయానికి స్టార్ట్ అవ్వాలా రావుది ఇష్టం ఇంట్లో కూర్చో ఎవరితోన బలవంతమై మన పోలీసు బందోబస్తు డ్యూటీ నా మనకు లెట్ దిస్ మూమెంట్ బికమ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ మేలు కొలుపు మేలు మలుపు జీవితంలో మార్పు తీసుకొచ్చేటువంటి క్షణం కింద దీన్ని భావించి బాధ్యతాయుతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి హో యువర్ స్కిల్స్ మీలో ఉన్న నైపుణ్యాలకు పదును పెట్టండి ఇంట్లో చాక్ ఉంటది చాక్ అంటే తెలుసు కదా కత్తి అది షార్ప్ లేకపోతే ఏమవుతుంది పనికిరాదు అది ఒక్కటే పని దానికి ఏంటది షార్ప్గా ఉండాలి కత్తిర సిజర్స్ సిజర్స్ కూడా షార్ప్ ఉండాలి మనం కట్ చేస్తే బట్టను కాగితం మరోటో కట్ అవ్వాలి లేకపోతే దాంట్లో మొండికెచ్చిందంటాం మళ్ళీ ఎవరైనా మనిషి వస్తే మనం దానికి పదులు పెట్టిస్తాం మనం కదా అట్లా మైండ్ షార్ప్గా ఉండాలి మనకున్న సామర్థ్యాలు షార్ప్ అవ్వాలి పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా తయారై అద్దాం ఒకసారి ముఖం చూసుకుని ఒట్టు గిట్టేమన్నా ఉంటే సరి చేసుకుని తలదూకుని రైట్ నవ్ ఐఎమ్ రెడీ అని అనుకుంటాం మనం లైఫ్ గుడ్ అంతే సెకండ్ ఛాన్స్ ఉండదు ఓసారి నేను చూసినాకొక అభిప్రాయం ఏర్పడుతుంది ఆ అభిప్రాయం బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలి వర్స్ట్ ఇంప్రెషన్ కాకూడదు మాట తీరు ప్రవర్తన ఎదుకవాళ్లు నిన్ను మెచ్చుకునేటట్లుండాలి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పావు అనుకో ఇంకో ప్రశ్న అడుగుతాడు అమ్మో ఇంటెలిజెంట్ పర్సన్ ఎందుకో ఎన్ఎఫ్ఐ రెండే వచ్చినాయి గాని తొంభై ఎనిమిది ఉషారున్నది భావి ఈ పిల్ల అని నేను అనుకోవాలి అంతప్ప ఆ తొంభై ఎట్లా వచ్చినాయో అరవై మార్కులు కూడా దాండగా అని నేను అనుకోకూడదు యూ మస్ట్ బి స్మార్ట్ యూ మస్ట్ బి ఏబుల్ టు ప్రూవ్ దట్ స్మార్ట్నెస్ the way you look the way you talk the way you feel the way you behave the way you speak virtually seven years after we go and see what happens positive impression knows upstairs you are amazing all the employees said how did you spend your time? and he wanted strongц�� I've rather I said I want a singer not really you have to doPress kleine would you share with me again? would you share with me again? बढ़ता वन अंड हाफ के ना माट विंटोरू का चूस्त नल्लम मुसलाइन अब वन अंफ कि लक्ष कोणालो लक्ष कणाल हार्डवेर यह साफ अभी विने అది కావాలి సమాజానికి ఈ మేధస్సు ఎలా ఉంది అందులో ఎలాంటి ఆలోచనలున్నాయి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాంటి కలలు కందామనుకుంటున్నారు మీ వల్ల సమాజానికి ఏం లాభం కలుగుతోంది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి మంచి వాటిని వాయిదా వేసే మనస్తత్వం ఒకటి మనకుంటుంది తప్పు ఆలోచించి చెడును వాయిదా వేయండి మంచిని వాయిదా వేయొద్దు మంచి పనులను వాయిదా వేయొద్దు అందుకని Failing to plan is planning to fail. Pranālika baddhaṅga chadūko wali. Pranālika rahithaṅga chadūko kudadu. One small example. Time over time is the same. Pihlala gosam, paddhra kudavartyishtu undi. Ah, Aandai, you are a little more lifestyle than you are. Aadada lifestyle than you are. Everyone is a little more. I don't want to know what you are. Why do you want to know what you are doing? Why do you want to know what you are doing? Why do you want to know what you are doing? You are a little more than a day. I don't want to know what you are doing. I don't want to know what you are doing. లేదు పడుకు నైన్ అనుకో రాదు ఇప్పుడు రేపు పొద్దున ఏం కూర చేయాలి అనేది ముందు ఆలోచిస్తావా పొద్దున లేచినాక ఆలోచిస్తావాదా మరి మీ పిల్లలకైనా నేర్పుతున్నావా మీకు అర్థమైందా ఇప్పుడు రేపు పొద్దున ఏం కూర చేయాలని రోజు ఆలోచిస్తుంది ఉదాహరణకి రేపు పొద్దున ఇడ్లీ ముందు రోజు పిండి నానేయాలా పప్పు నానయాల పిండి రుబ్బాలా పప్పు నానేకుండా పిండి రుబ్బకుండా ఇడ్లు వస్తాడా దోషొస్తారా రాదు జీవితం కూడా ఇంతే నువ్వు ఫలాంటి అవ్వాలనుకుంటే ఇట్లా చదువుకోవాలా ఐదు గంటలకు నేను లేస్తున్నా నువ్వు నాతో పాటులే అని నీ పిల్లల్ని లేస్తే వాళ్ళు బాగుపడతారు అవునా ఎప్పొని రాదు నేను రాత్రి టీవీ చూసిందంట ఏడు గంటలు లేస్తాండే అయిపోయావు వాళ్ళు ఏడే నువ్వు ఏడంటే వాడు తొమ్మిదికి లేస్తాడు మీకు అర్థమైందండి మీ లైఫ్ స్టైల్ ఏమిటో మిమ్మల్ని చూసి యు ఆర్ ది రోల్ మోడల్స్ అన్న పదం వాడతాం మేము మిమ్మల్ని చూసి మే పిల్లలు జీవితాన్ని అనుకరిస్తారు నువ్వు నమాజ్ చేస్తే వాడు చేస్తాడు నువ్వు మానేస్తే వాడు నీకన్నా డబుల్ చోరవుతాడు సమదైందా నువ్వు మంచిగా మాట్లాడితే అరే నాన్న అమ్మాయి ఇట్లా మాట్లాడుతున్నాడు వాడు మంచిగా మాట్లాడతాడు నువ్వు నోరు విప్పితే గలీజ్ మాటలు వస్తే వాడు నీకన్నా డబుల్ నేర్చుకుంటాడు ఆర్ యూ ఎ గుడ్ రోల్ మోడల్ ఆర్ ఎ బ్యాడ్ రోల్ మోడల్ అన్నది మీరు మీకు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఒక గోల్ సెట్ చేసుకుని సూర్యకిరణం ఒక్కటి చాలు చీకట్లను పారదోలుతుంది ఒక గుహ ఉందనుకుందాం గుహ అంటే తెలుసు కదా కేవ్ అని అంటాం కదా ఆ కేవ్ లా సంవత్సరాల అయింది ఒక్కడొక అడ్డుపుల కూడా గీయలే అంత దట్టమైన చీకటి వెయ్యి సంవత్సరాల చీకటి అక్కడ ఉన్నది నేను అక్కడ పోయి చిన్న టార్చ్ లైట్ వేసిన మొత్తం చీకటి అంత మాయమైంది అరే వెయ్యి సంవత్సరాల చీకటి పోయి వన్ రే ఆఫ్ లైట్ ఈస్ సఫిషియంట్ డార్క్నెస్ ఆ చీకట్లు ఇక్కడ ఉన్న చీకట్లని ఇక్కడ ఉన్న చీకట్లని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి దట్టమైన చీకట్లున్నాయి ఇక్కడ ఇక్కడ ప్రశ్నించే తత్వం ఆ చీకటిని పారద్రోలుతుంది Be on your own, stand on your feet. Character forming, nation building type of education you require. <clears throat> Becoming better continuously. You're opening it you now. అవును బ్రేక్ ఇద్దామా వద్దా ఏమి సంగతి ఏం లే కొన్ని పిల్లల ముందు చెప్పడం పంపిస్తామని చూస్తున్నాం నేను చేస్తా ఒక పది నిమిషాలు అట్టకటక కొట్టేస్తా ఓకే సార్ ఆ తర్వాత వీళ్ళకు నా ఉపన్యాసాలు ఉన్నాయి తర్వాత రైట్ పిల్లల్ని ఒక్క పది నిమిషాలలో పంపించేస్తా రెడీ హాత్మీరావు సినిమా పది రీళ్లు ఉంటది మూడు రీళ్లు కరెక్ట్గా చూసినాం ఆ తర్వాత డూ అయిపోయింది ఇప్పుడు అట్లా డ్రై నెక్స్ట్ అమ్మ పీకాక్ చాలా అందంగా ఉంటుంది ఇట్ ఈస్ అవర్ నేషనల్ బర్డ్ అంతకన్నా అందమైందేమన్నా చెప్తారా ఎవరైనా పీకాక్ కన్నా ఇంకా అందంగా ఉండాలా బటర్ఫ్లై ఎందుకని బటర్ఫ్లై అందంగా ఉంటుంది బటర్ఫ్లైకి పూర్వ రూపం ఏమిటి గొంగలి పురుగు క్యాటర్ ఎట్లా ఉంటుంది అది సన్నగా నల్లగా పొడుగ్గా అందంగా ఉంటుంది అందంగా ఉండదు అందంగా ఉండదా క్యాక్టర్ అది మన చర్మ మీద పాటితే మనకు జర దురద పురుతుంది ఇరిటేషన్ అందుకని మనం గొంగలి లైక్ చేయం డిస్ చేస్తాం మనం కాని ఆ గొంగలి పురుగే సీతాకొక చిలుకౌతోంది తన తపన చేత తపస్సు చేత తహతహ చేత ప్రకృతి సహకారం చేత బ్రిలియంట్ డిజైన్స్ బ్యూటిఫుల్ సిమిట్రీ వండర్ఫుల్ వెరైటీ ఒకడైనా మనం పార్కుకు పోయి పది శీతాకో చిలుకలు చూస్తే ఒకదాని తీరు ఇంకోటి ఉండదు డిజైన్లు వేరు రంగులు వేరు ఎడమపక్క ఎట్లున్నదో పర్ఫెక్ట్ గా కుడిపక్క అట్లనే నిజానికి మనుషులు కొందరే అందం ఉంటారనుకో వాళ్ల సంగతి కాదు లెఫ్ట్ హాఫ్ రైట్ హాఫ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉండవండి కొంచెం పొడుగు ఎక్కువ తక్కువ ఏదో ఎట్ల ఎట్లా తేడాలుంటాయి కానీ సీతాకొచ్చికలు అటు ఇఫెక్ట్ కనబడదు మీకు పర్ఫెక్ట్ వెరైటీ సిమిట్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ వండర్ఫుల్ వెరైటీ అది సీతాకొచ్చులుక ప్రత్యేకత ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇందాక చెప్పినట్లు ఎనబై లక్షల జీవరాశుల్లో ఒక్క సీతాకోక పునర్జన్మ ఆ పునర్జన్మలో ఇంత అంద విహీనమైనటువంటి స్థితి నుంచి ఎంతో అత్యద్భుతమైనటువంటి అందం రూపం భగవంతుడిచ్చాడు మరింత తెలివితేటలున్న మనం వొంగలి చూసి ఇన్స్పైర్ అయి అద్భుతమైన సీతాకోక చురుకగా మార్పు చెందటానికి మనం జీవితంలో ఇన్స్పైర్ అవ్వాలి టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే లక్ష కోట్ల కణాలు అంటే 1 లాక్ క్రోర్స్ ఆఫ్ నురాన్స్ ఈజ్ ది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ అవర్ మైండ్ ఐన్ స్టీన్ లాంటి మేధావి ఒక సందర్బంలో i think i have hardly used it. 12 to 15% of my intelligence an anatta tanakunna capacity lo 12 15 shatane ki minchinen vadukoledu ani einstein lanti medhave cheppina appudu manam average persons nanu kunte hardly 1 or 2% manam vadukuntunnam anamata mari 98% vadakunda perdte evar nanala devu enduk nanala adi ichindu manam vadukotam ledhu manam vadukune enduku manam siddhapadala చదువు వల్ల ఆలోచన వల్ల ప్రశ్న వల్ల పోలిక వల్ల నిర్మాణాత్మకమైన దృక్పథం వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది తిప్పై తల్లి టైం లేదు నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అమ్మ ఒక్క నిమిషం ఇది ఒక నా ఫేవరిట్ ఈక్వేషన్ ఒక ఐదు నిమిషాలు దీని గురించి చెప్తా గమనించండి తెలిగ్గానే అర్థం అవుతుంది సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే స్వీయ నిర్వహణ అంటే ఎవరి జీవితాన్ని వాళ్లు తీర్చిదిద్దుకోవాలి వాళ్లు జీవితాన్ని వాళ్లు చక్కపరుచుకోవాలి అనే అర్థం దానికి మూడు పేర్లు పెట్టా లైఫ్ మేనేజ్మెంట్ మైండ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అని ఒక్కొక్క దానికి రెండే అక్షరాలు మొత్తం మూడు రోడ్లు ఆరు ఆరు అక్షరాలు L ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రీ ఈజ్ ఈక్వల్ టు ఇ అది ఏమిటో చూద్దాం మొదటిది కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తా రెండోది చాలా కొద్దిగా మూడోది అసలు దయచేసి అక్కడ చూడండి మీకు అనబడుతున్నదని అనుకుంటున్నాను నేను ఊరుకోమ్మా ఆటోమేటిక్ గా వస్తుంది సమయం అంటే టైం కి బిగినింగ్ ఎండు లేదు అని అంటారు లేదు అని అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు అని అర్థం సినిమా స్టార్టింగ్ కు ఎండింగ్ మనకు తెలుసు పలానా రోజు సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ ఇప్పుడు స్టార్ట్ అయింది సూర్యోదయం పలానా ఇప్పుడు అవుతుంది ఆ తర్వాత రాత్రది రెండో రోజు సూర్యుడు మళ్ళీ వచ్చిండంటే ఆ డేట్ అయిపోయినట్ట కాలెండర్లో కలిగి మనం కాగితం చించేస్తామని చెప్పని మనం చెప్తాం అట్లా బిగినింగ్ అండ్ ఎండ్ ఎప్పుడైతే తెలియదో అప్పుడు ఇన్ఫైనైట్ అని చెప్పని మనం అంటాం దాన్ని రైట్ అలా లైఫ్ లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ అంటే మన పుట్టుక ఈ ప్రపంచంలో మనం పుట్టినప్పుడే మన జీవితం స్టార్ట్ అయింది మనం ఎప్పుడైతే ప్రపంచంలోంచి డెప్త్ అంటే చావు ఖాళీ చేసి వెళ్లిపోతామో అప్పుడు దాని ఎగ్జిట్ అంటే బయటకు వెళ్లిపోవడం అవుతుంది నేను పుట్టక ముందు నేను లేను నేను చనిపోయిన తర్వాత నేను ఉండను అంటే నా జీవితము అంటే నా పుట్టుక చావుల మధ్య ఉన్న సమయము అంటే ది టైమ్ ఐ స్పెండ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఈస్ మై లైఫ్ మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ఎర్త్ సో ఎల్ ఈజ్ లైఫ్ టైం ఇదేమైనా అర్థమైందా ఇక్కడి నుంచి అర్థం చేసుకోండి ఎల్ ఈజ్ అంటే మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ L L is equal to T 0. एल इज ईक्वलू एल मैनस्ट जीरो जीवन समय का जीवित समय तीस मिंदेवी लेज्वल ब्यूटिफु मैथमेटिकवल टू टी अल मैनस्ट अर्थम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 సమయాన్ని వృధాపరుస్తూ ఉంటే జీవితాన్ని వృధాపరుస్తూ ఉన్నట్టు లెక్క సమయాన్ని సద్వినియోగపరుస్తూ ఉంటే జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటున్నట్లు లెక్క సమయాన్ని ఆనందంగా వాడుకుంటే జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నట్టు లెక్క ఏడుస్తూ ఉండి నేను ఆనందంగా ఉన్నానని మనం అనం నాకు కడుపు నొప్పిగా ఉండి ఎంత ఆనందంగా ఉందో తెలుసా అంటే పిచ్చె కింద అంటారు మీరు కడుపు నొప్పిగా ఉంటే బాధ ఎక్స్ప్రెషన్ రావాలి నాకు ఆనందంగా ఉంటాయి మిమ్మల్ని అందరినీ చూసి నాకు ఆనందంగా ఉంది అన మిమ్మల్ని అందరిని చూసిన ఏడుకొస్తున్నది అంటే ఏమంటారు మీరు సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ ఒక సింగిల్ సూత్రం గుర్తించుకుంటే లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అర్థం అవుతుంది టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ లీడ్స్ అంటే థింకింగ్ క్యూ అంటే క్వశ్చనింగ్ ఎల్ అంటే లెర్నింగ్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 వాడు చేయత్తలే ఈ పిల్ల చేయత్తింది నీకు అర్థమైందా థింకింగ్ క్వశ్చనింగ్ లర్నింగ్ ఐ డోంట్ రెస్పాండ్ నేను ప్రతిస్పందించను నే ఆలోచించను నేను ప్రశ్నించను నే పట్టించుకోను నాకెందుకు అయిపోయింది అంతే పట్టాలు తప్పిన రైలు బండి అవుతుంది జీవితం అలా కాకుండా జాగ్రత్త పడాలి పిఈ్ ఈక్వల్ progress is equal to pursuit of excellence unnasti nunchi unnata sthithiki undata sthithi nunchi undavalasira sthithiki undavalasam sthithinchi uttushta sthithiki cheyavatan koratame manushi tana prayatnam chestu undali appude manushi baavu padtadu samaajam baavu padtundi l is equal to t is equal to t is equal to q is equal to p is equal to e ante life is equal to time is equal to thinking <laughs> is equal to questioning leads to learning is equal to progress is equal to pursuit of excellence ante the purpose of life is pursuit of excellence em chestunau ఏం చేస్తున్నా సార్ ఏం చేయటం లేదు సార్ అక్కడి నుంచి బయటపడండి ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నాను పని చేస్తున్నాను చదువుకుంటున్నాను జీవితం నుంచి నేర్చుకుంటున్నాను ఇతరుల జీవితాల నుంచి చూసి నేర్చుకుంటున్నాను మంచి ఆలోచనని మనసులో నింపుకుంటున్నాను ఆ మంచి ఆలోచనల వల్ల ప్రభావితమై నేను మంచి ఆలోచనలు చేస్తున్నాను నేను మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల మంచి ఫలితాలు దక్కుతాయి నేను బాగుపడతాను సమాజం బాగుపడుతుంది మా ఇల్లు బాగుపడుతుంది మా కాలనీ బాగుపడుతుంది మా ఊరు బాగుపడుతుంది మా దేశం బాగుపడుతుంది మా ప్రపంచం బాగుపడుతుంది మానవత్వం బాగుపడుతుంది విశాలమైన భావంతో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి స్మైల్ అంటే నవ్వు అని అర్థం అమ్మా మీరు నన్ను చూస్తుండాలి ఇదిగో ఒక మాట ఊ అన్నప్పుడు నొక్కంది ఆడ నువ్వు చూస్తున్నావు తర్వాత చూడు ఎస్ఎంఐఎల్ స్మైల్ అంటే నవ్వు అని అర్థం చిత్రమైన రహస్యం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నవ్వే సామర్థ్యాన్ని భగవంతుడు మనిషికి ఒక్కడికే ఇచ్చాడు కుక్క నవ్వదు పిల్లి నవ్వదు ఎలుక నవ్వదు ఏనుగు నవ్వదు గుర్రం నవ్వదు గుర్రం సకిలిస్తుంది నవ్వు కాదు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ నవ్వే సామర్థ్యాన్ని నవ్వుతూ ఉండరా అని చెప్పాడు నవ్విస్తూ ఉండు అని చెప్పాడు మంచి పనులు చేస్తూ ఉండు అన్నాడు ఇతరుల కష్టాలకు కారణం కావద్దు అని చెప్పను అన్నాడు ఆనందంగా జీవించనందాన్ని ఇతరులతో పంచుకోమని చెప్పాడు ఇది దేవుడు మనకు చెప్పింది మనం ఏం చేస్తున్నాం మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాను అదంతా పెద్ద స్లైడ్ అది ఓకే ఓకే అమ్మా నెమ్మదిగా ఒక్కొక్క నెమ్మదిగా నేను నేను చోట ఆగి చెప్తా లేకపోతే చెప్పను మూవాన్ మూవాన్ అవన్నీ పిల్లలకు నేర్చుకోవలసినటువంటి స్కిల్స్ నోట్ టేకింగ్ నోట్ మేకింగ్ లెర్నింగ్ స్టడీ గోల్ సెట్టింగ్ సెల్ఫ్ డెవలప్మెంట్ క్రియేటివ్ ఇంటర్పర్సనల్ టీమ్ బిల్డింగ్ లీడర్షిప్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీటన్నిటితో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి విలువలంటేమిటి మనం మంచివాళ్ళవ్వాలి మంచిని కాపాడుకోవాలి చెడును ప్రశ్నించాలి చెడును తృణీకరించాలి దుర్మార్గాన్ని ఆపగలగాలి ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నమాట కోరి రాస్తారు ఏమా పో పిల్లలు వింటారా వాళ్ళు చదువు ఎవరెవరు పోతారో ముందు పోడరు ఆ నీడ కళ్ళొచ్చి ఎండలు కూర్చున్నావు నువ్వు లవ్ టు లర్న్ టు లవ్ బికమ్ ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్ మీ గురించి మీ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు ఫుడ్పాట్లాడుతుంటారని అనుకుంటారా అరే మంచి మనిషి భయ రహస్యాలు చెప్తారు ఎప్పుడో ఒక సతం కదా చచ్చినాక మిగులు మన గురించి అయ్యో ఇంకో పదేళ్లు ఉంటే బాగుండేదే అని అనుకోవాలా ఇంకా నైన్ ఇంత ఆలస్యమైంది కోయిండ్ ఇప్పుడు అన్న పీడలేదని అనుకోవాలి ఏమనుకోవాలి మన గురించి అంతే సింపుల్ ఇన్ని సంవత్సరాల జీవితము ఆ ఒక్క మాటతో అదే అసుంటారు ఇంకో పదేళ్లు ఉంటే బాగుంటుండే భయ్ అది ఆశీర్వాదం ఎప్పటికైనా వదిలింది దేవుడు నా మాట ఇన్నడు రోజు ప్రార్థిస్తున్నాను నేను తీసుకుపో తీసుకుపోయినని ఇప్పుడన్నా తీసుకుపోయింది దేవుడు అని యువర్ థాట్స్ బికమ్ వర్డ్స్ థాట్ లెస్ వర్డ్స్ ఆర్ డేంజరస్ అన్ఎక్స్ప్రెస్ థాట్స్ ఆర్ యూస్లెస్ వర్డ్స్ ఇన్స్పైర్ యూ టు యాక్ట్ థాట్ లెస్ యాక్షన్స్ ఆర్ డేంజరస్ యాక్షన్లెస్ థాట్స్ ఆర్ యూస్లెస్ రిపీటెడ్ యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ హాబిట్స్ కాన్స్టిట్యూట్స్ యువర్ that means we are talking about a thinking head a feeling heart and a third body set of hands ఆలోచించే మేధస్సు స్పందించే హృదయం పరిచేసి చూపేటువంటి చేతులు కావాలి मदर टेरेसा ఒకచోట చాలా చక్కని మాట అన్నది పెద్దమ్మ ఏమన్నారో తెలుసనా the hands that serve are holier than the lips that pray ప్రార్థించే పెదవులకన్నా సేవ చేసే చేతులు మిన్న అని చెప్పండి అర్థం చేసుకోండి చాలా చిన్న పదాలు ఎంత అర్థం ఉన్నదో ఎంత ఆంతర్యం మనకు అర్థమవుతుంది లర్న్ టు డీప్ ఎన్ అండ్ షార్ప్ యువర్ లెర్నింగ్ స్కిల్స్ శిలవు నీవు శిల్పివి నీవు శిల్పానివి నీవు యు ఆర్ ది స్టోన్ యు ఆర్ ది స్కల్ప్టర్ యు ఆర్ ది స్టాచ్యూ వాట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ యూ ఆర్ డిసైడింగ్ అండ్ యూఆర్ బికమింగ్ యూ ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ సినిమాలు చూస్తారా ఎవరో ఒక నిబ్బంది పెట్టదలుచుకున్నా నేనే వస్తున్నా సినిమా చూస్తావా మంచోడి కూర్చో నువ్వు చూస్తావా ఎన్ని చూసినావు ఇప్పటికీ అందాగా గుర్తులేదంటే మూడు లక్షలు చూసినావా అన్ని సినిమాలు దీనే దీలేదా ఆయన చూస్తాడు మూడు వేలు చూసినావా ఏమనుకోకు ఏం పేరు ఏం చేస్తున్నావు కుకింగ్ రైట్ ఇప్పుడు ఆయన అని ఏదో పని చేస్తున్నాడు ఆ పని గురించి కాదు నేను మాట్లాడుతున్నది మూడు వందల సినిమా చూసింది ఆయన విసుగు అనిపిస్తుంది ఏదో దిల్ బయలాయిస్తుంది అని చెప్పని సినిమాకు పోయి అర్థం చేసుకోండి ఒక్కొక్క సినిమాకు ఇంట్లో గంట ముందు పోతాం మనం చూల నిల్చుంటాం టికెట్ తీసుకుంటాం సినిమా చూస్తాం సినిమా చూసాకే తిరిగి వస్తాం మనం కదా అంటే ఇదంతా లెక్కేసుకుంటే ఒక ఐదు ఆరు గంటలు పడుతుంది అవునా మూడు వందల సినిమాలు ఆయన చూస్తే మూడు వందలు ఇంటూ ఆరు పద్దెనిమిది వందల గంటలు జీవితంలో ఇప్పటికీ ఆయన సినిమాల గురించి ఖర్చు పెట్టిండు ఏమనుకోకపోతే ఈ పద్దెనిమిది గంటలు గనక ఆయన పదిహేనేళ్లు ఉన్నప్పుడు గనక ఖర్చు పెట్టి ఇప్పటికీ అప్పుడు చదవాలనిపించలేదు సార్ నా తెలుసు అప్పుడు అనిపించలే ఎవరు చెప్పలేదు సార్ మా అమ్మ కనుక రెండు దెబ్బలు వేస్తుంటేనా నేను చదువుతుంటేను కానీ అమ్మ కొట్టలే అమ్మ ప్రేమ చేసింది లాడ్ చేసింది అమ్మ లాడ్ చేసినందుకు చెడగొట్టిందని మీరు కొట్టమని చెప్పటం లేదు పిల్లల్ని ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీరు పిల్లల్ని కొట్టమని చెప్పటం లేదు నేను లాడు చేయొద్దని చెప్తుంది వాళ్ళు పైకి రావాలి అంటే మీరు నిచ్చెనలాగా ఉపయోగపడాలి నిచ్చెన తనంతకు తాను కదలదు నిచ్చెన మీ దెక్కినోడు పైకి వస్తాడు మీరు బహుశా ఏదో చదివిండ్రు చదవలేదు అక్కడ ఆగిపోయినరు రైట్ కానీ మీ పిల్లలు పైకి రావాలంటే మీరు నిత్యంలాగా ఉపయోగపడడానికి ప్రయత్నం చేయాలి అది నేను ఎందుకు చూపిస్తున్నానంటే నువ్వే సినిమా చూసినా ఈ మధ్య అయ్యో అమ్మౌ అరే వీళ్ళు ఎవరు సినిమా చూడలేదురా ఏది చూసినా మిర్చి అనే సినిమాలో ప్రభాస్ అనేటువంటి హీరో ఆట అయ్యో చూడాలి చూడకపోతే అసలు ప్రొఫెసర్ ఎట్లా ఉండదు తెలవదు ఇంకా తెలిపోతాం మనం ఎన్ని చూడాలి ఏదో నెలకు ఒకటో ఇప్పుడు అర్థం చేసుకోండి నీ జీవితం సినిమాకి నువ్వే హీరో నువ్వే డైరెక్టర్ నువ్వే స్టోరీ రైటరు నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో ఇంకోరెవరో సినిమాలు తీస్తే ఆ సినిమాలు మనం చూసి వాడి దగ్గర పోయి ఆటోగ్రాఫ్లు తీసుకుని ఫోటో జోబులో పెట్టుకుని ఫోటో ఇంట్లో బెడ్రూమ్ లో పెట్టుకుని ఎందుకు ఇప్పించి బికమ్ సమ్థింగ్ అబ్దుల్ కలాం చోటొస్తే ఆయన దగ్గరికి వెళ్లి ఆటోగ్రాఫ్ అడుగుతాం యూనివర్సిటీ ప్రొఫెసర్ ని యూనివర్సిటీ ప్రొఫెసర్ ని డెబ్బై రెండేళ్ల వయస్సు ఎవరో రోడ్డు మీద పోతుంటే నీ ఆటోగ్రాఫీ విమా అడగా అబ్దుల్ కలాం వస్తే నమస్కారం సార్ ఆటోగ్రాఫీ విమాని అడుగుతా నీ ఆటోగ్రాఫ్ ఇతరులు అడుగుతేటట్టు జీవించు ఇతరుల దగ్గరకు పోయి వాడి ఆటోగ్రాఫ్ నువ్వు తీసుకునేది ఏంటి you are the director you are the producer you are the story writer you are the music director rakshak right ali minimize cc number 2 tun jodali becoming it see madite close it aur number 2 tun jod ev fai got amma నెక్స్ట్ డౌన్ నెక్స్ట్ నాలుగు ప్రధానమైన సూత్రాలు చెప్తున్నాను దాంతో పిల్లల్ని పంపించేస్తాను ఇది పెద్దవాళ్లకు ఉపయోగపడతాయో దయచేసి సందర్భండి రోజుకు ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు అంటే మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు అందులో వన్ పర్సెంట్ అంటే నూటికొక్కటి చొప్పున పద్నాలుగు పాయింట్ నాలుగు తేలిక కోసం దాన్ని మనం రౌండ్ ఆఫ్ చేస్తే పదిహేను నిమిషాలు అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున్నే ఎవరైతే మంచి పుస్తకాలు చదివారో వాళ్ళు బాగుపడతారు బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి ఇంగ్లీష్ చదవండి తెలుగులో చదవండి హిందీలో చదవండి మలయాళంలో చదవండి మీకు ఇష్టం వచ్చిందంటే చదువు పదిహేను నిమిషాలు మంచి ఆలోచనల విత్తనాలను మనస్సులో నాటుకునేది చదివితే ఇరవై గంటల నలభై నిమిషాలు ఇన్స్పైర్డ్ లైన్ పర్సెంట్ ఆఫ్ ఇన్పుట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇంపాక్ట్ అది చదువులో ఉన్నటువంటి రహస్యం ఇష్టం వచ్చింది చదువు చదువు ఎప్పుడో రాత్రి ఇప్పుడు అమ్మ ఐదు గంటలు వేస్తా అన్నది ఐదు గంటలకు వేస్తే కుదుర్కేస్తారు అంత అయ్యా బయట పోతాడా పిల్లలకు తయారు చేయాలి నాలుగు నలభై ఐదుకు లేయమ్మా కానీ పదిహేను నిమిషాలు చదవండి పొద్దున్నే చదవండి నేను ఏమనుకోకండి ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పటం లేదు చె నేను వద్దనా భజన చెయ్యి నేనేమని చెప్పటం లేదు నీ ఇష్టం ఏ మతం అయితే నీ ఏ మతంలో పుట్టినవో ఆ మతం నీకేం చెప్తే అది చెయ్యి కానీ నాకు కావాల్సింది చదువు చదువు లేదనుకో నీకు చదవటం రాదనుకో పిల్లగానే పోరే నువ్వు చదవరా నేను వింటా అని చెప్పను అడుగు కనీసం చెవుడున్నా చెవున్నాయి కదా నువ్వు చదవరా నేను వింటా ఏం చెప్పిండ్రు ఆ పాఠంలో ఆహా నువ్వు రెండు ప్రశ్నలు అడుగు చెప్తాడు చదువు పదిహేను నిమిషాలు చాలు ఓపుకుంటే ఎక్కువ చదవండి ఒప్పుకోలేకపోతే తక్కువ చదవండి నెక్స్ట్ సద్గ్రంగా పతనం అని చెప్పానది దీని సమీక్ష అని చెప్పని అంటాం సమీక్ష అంటే ఏంటంటే రివ్యూ రివ్యూ అంటే ఇప్పుడు కాసేపట్లో పిల్లల్ని పంపించేస్తున్న పెద్దోళ్ళు మనం పన్నెండున్నరకు పన్నెండు ఒంటి గంటకు మనం కంప్లీట్ చేద్దాం ఏం జరిగింది ఈ సండే వేస్ట్ అయిందా లైఫ్లా ఉపయోగపడిందా ఏమైనా కొత్త విషయాలు విన్నామా తెలుసుకున్నామా ఆలోచన ప్రశ్న అర్థమైందా మనకి థింకింగ్ అండ్ క్వశ్చనింగ్ అంటే తెలిసింది కదా ఇది సమీక్ష అంటే ఈ రోజు సమీక్షిస్తున్నాం ఏం జరిగింది సమీక్షిస్తున్నారు ఈ సమీక్ష ప్రతిరోజు చేయండి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు ఏం జరిగిందో మీరు సమీక్షించవలే ఈ పని మంచి పని చేసినా రేపు మళ్ళా చేస్తా ఈ పని పొరపాటైంది రేపు మళ్లీ చెయ్యను ఎవరో ఫోన్ లో మాట్లాడుతుంటే మాట్లాడుతున్నందుకు కూర మాడిపోయింది ఆయన గొప్పడ్డాడు తెలంగాడు తెలియదు ఇంకో కూర లేదు ఏదో పచ్చడి మెతుకులతో ఉంటున్నావు కరెక్ట్ అంటే రేపు ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడుతూ పొయ్యి మీద గిన్నె పెట్టిన సంగతి మర్చిపోవద్దనమాట అంతే జీవితంలో ఎట్లా బాగుపడతాం చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటున్నప్పుడు చేసిన తప్పుల నుంచి ఎప్పుడు నేర్చుకోగలం మనం సమీక్ష చేసినప్పుడు అందుకని ప్రతిరోజు రాత్రి సమీక్ష చేసుకున్న తర్వాతనే పడుకోండి మూడవది సజ్జన సాంగత్యం అంటే మంచి వాళ్లతో స్నేహం చెయ్యండి సమాజంలో అన్ని రకాల మనుషులున్నారు రాముడు ఉన్నప్పుడు రావణుడు జీవించాడు రామునుడు ఉన్నందుకే రాముడు దిగిరావాల్సి వచ్చింది మంచి వాళ్ళు ఉంటారు మామూలు వాళ్ళు ఉంటారు చెడు వాళ్లు ఉంటారు కానీ మీ స్నేహితులు ఎవరు అంటే మంచోళ్లతో స్నేహం చేయండి కొంచెం చెడు అలవాటు ఉన్న వాళ్లతో స్నేహం చేయొద్దు నాలుగవది సంగీతం మీ ఎందరి ఇళ్లలో రేడియో ఉన్నది ఉన్నదా చాలా మంది ఇళ్లల్లో రేడియోలు లేవు పొద్దున ఆరు గంటలకు మీరు రేడియో ఆన్ చేస్తే ఇది చాలా హాట్ గురు అని స్టార్ట్ అవుతుంది ఎప్పుడో వినరో వినలేదు పొద్దున ఆరు గంటలకు హాట్ అయింది ఆ టీవీలు అట్లనే ఉన్నాయి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అట్లనే ఉన్నాయి ఆ సంగీతం అట్లనే ఉంది అవునా ఈ మధ్య ఏదో ఏదో పాట బాగా పాపులర్ అయింది కదా కేక ఏంద సంగీతమా ఏమంటే కోపం వస్తారు జనానికి ఎలాంటి సంగీతం వినాలి ఆ సంగీతం వింటే నా మనస్సుపై ఎలాంటి ప్రభావం ఉండాలి ఆలోచించక్కర్లా ఇప్పుడు మనకు ఎవరో చచ్చిపోయిందనుకో శ్మశానాన్ని తీసుకోబోతున్నాం చావుబాధ అని ఒకటి కదా అదే అట్లనే మంచి బాధ వస్తుంది నీకు చావుబాధ వినాలనిపిస్తుందా మంచి బాధ వినాలనిపిస్తుందా సింపుల్ పొద్దున పూట ఏ రకమైన సంగీతం వింటే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో గ్రహించి అది వినటానికి ప్రయత్నం చేయి దానివల్ల A wonderful arrangement of ideas take place in your mind. Sattvika mayna sangeetam vinnatam valla manasulo sakrudaya mayna bhaavalu molaketutai. Adi ye rakam instrumental vintara, vocal vintara, hindi na, hindustani na, karnataka na, nate 21. So, if we well don't have time to come, we'll talk about now, we'll talk about the first thing, we'll talk about మరి ఫాస్ట్ కాదు కానీ కొంచెం నిదానంగా నొక్కుతు కంటిన్యూస్ గా నొక్కుతు అంతే నువ్వు చేయాల్సింది అంతే చెడు అలవాట్లు వద్దు డ్రగ్స్ వద్దు సిగరెట్లు వద్దు టొబాకో వద్దు పిచ్చి పిచ్చి వేషాలు వద్దు జీవితం యొక్క విలువ సమయం యొక్క విలువ తెలివితేటల యొక్క విలువ గ్రహించి బాగుపడటానికి ప్రయత్నం చేయండి కొట్టేయమ్మ కొట్సా టైం లేదు మనకి ఎక్సర్సైజ్ ఫర్ ది బాడీ ఫర్ ది మైండ్ ఫర్ ది సోల్ టెంప్టేషన్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి మంచి పని చేద్దామంటే మనసు ఒప్పదు చెడు పనికి మనసు ముందు పరుగులెత్తు ఉంటుంది దానికి మనం పగ్గాలు వేయాలి మన మనసు మందే కానీ మనం దానికి పగ్గాలు వేయటం నేర్చుకోవాలి రైట్ అమ్మా కాని కాని కాని కానీ టైం లేదు నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ learn to learn learn to know learn to be learn to do quick learn to live together learn to help ever hurt never learn to be dignified learn to be different learn to grow through life don't merely go through life have energy energy and more energy your attitude determines the type of action you take positivity attitude and positive action positive action and positive result the key is keep educating yourself take up one idea make that one idea your life think of it live that idea and that is the way to success move on move on please move on bridges not destruction construction Next, next, next, next, next, next, next, next, next, next, next, next. I point, finish. So, thanks a lot. Pillal andhariki double, double, double, double thanks. Nalu double centenene, endo e kamae, antke. So, the instructions are all and layechi. Mari, chinna pillal unte, daake vabhyantran leu. Kani, konchon, arthan jeskere waad. Parents, toh maatar damam. Thank you. Gracias.